స్టార్టింగ్ పీరియడ్ చేయాలనా ప్రార్థన చేస్తాం సూత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తిమంతుడా సర్వనతుడ మహోనతుడకు దేవ మైమస్వర్య పెగుతాండి కృప మయడానికి వందాలి ఈ గడిచిన కాలం అంతా ప్రభావ ప్రభా సురక్షితంగా కాపాడి మీ కృపలో భద్రపచుకున్నారనైనా మమ్మల్ని సజీలుగా నిలబెట్టుకున్నారనైనా దివారాత్రు మమ్మల్ని కాచి కాపాడి మీ నూతనమైన ఇది దినానికి ప్రభా నూతనమైన కృపను నూతన అభిషేకం మాకు అనుగరించేందుకే నీకు ప్రభా మమ్మల్ని అనుగ్రహించి ప్రభావలు నడిపించమని ప్రాదిష్టమైన మీరు నూతనమైన జ్ఞానం చేత మనం నింపండి మీ సముచితమైన జ్ఞానం చేత నింపండి ప్రభావ నా దేవాకి మీటింగ్ అంతట్లో మీరే మైంపొందండి పాటల ద్వారా మైంపొందని వాక్యం మాట్లాడండి నా దేవా నా మీ వాక్యం సత్యమే గ్రహించలాగన మా ఆత్మీ నేతలు నింపని మీరు మాతో మాట్లాడడం మమ్మల్ని బలపచ్చండి రానబెట్టి త్వరగా నడిపించండి ఆటంక ప్రతి చీకటి శక్తులు ఈసంలో గద్దాను ఇప్పుడు సైతనా తురాత్మ నీసంలో గద్దిస్తున్నాను దేవా నెట్వర్క్ంతా మీ కంట్రోల్ తీసుకొని ప్రభావ మీరే నడిపించండి ఆటంకాలు కొట్టివేసి ఈ నామాన్ని మైమి తెచ్చుకోమని ఈ కార్యదంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అందరికి అనుగ్రించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో ఎవరు ఉంటారు నా జీవితమందు హిమ్మాను ఏలైనా నా దైవం నీ వేగా హిమాను ఏలైనా నా దైవం నీ వేగా ఏసయ్యా నిన్ను చూడాల నీ ఆశ మెస్సయ్యా నిన్ను చేరాల ఆశ ఏసయ్యా నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో ఎవరు ఉంటారు తోడు జీవితమందు లైనా నా దైవం నీ వేగా నా దైవం నీ వేగాయ్యా నిన్ను చూడాలని ఆశయ్యా నిన్ను చేరాలని ఆశ అందరూ ఉన్నారని అందరూ నావారని అందరూ ఉన్నారని అందరూ నావారని కలచితిని భ్రమచితిని చివరికి వంటరి నేనైతిని తలచితిని రమచితిని చివరి కి వంటరి నేనైతిని చివరి కి వంటరి నేనైతిని నా గం నీవయా ధ్యానం నీవయా గనం నివయా నా ధ్యానం నీవయ్యా ప్రాణం నీవయ్యా సర్వం నీవయేస నిన్ను చూడాలని ఆశ మెసయా నిన్ను చేరాలని ఆశ ఏసయా నిన్ను చూడాలని ఆశ మెసయా నిన్ను చేరాలని ఆశ అంధకారములో అందుడని నైతిని అంధకారములో అందుడని నైతిని నిన్ను చూచే నేత్రములు నాకు సగుమా నజరేయుడా చూచే నేత్రములు నాకు సగుమా నజరేయుడా నాకు సగుమా నజరేయుడా నా ఆశనివయ్యా నా నా ధ్యాస నీవయ్యా నా భాష నీ వయ్యా నా శ్వాస నీవయ్యా నా భాష నీవయ్యా నా శ్వాస నీవయ్యా నిన్ను చేరాలని ఆశ మెసయా నిన్ను చూడాలని ఆశ ఎవరు ఉన్నారు నాకు లోకంలో ఎవరు ఉంటారు తోడు నా జీవితమందులనా నా దైవం నా వేగా ఇమ్మా లే దైవం నీ వేగా ఏ సయ్యా నిన్ను చూడాలని ఆశ మెసయా నిన్ను చేరాలని ఆశ ఎసయా నిన్ను చూడాలని ఆశ మెసయా నిన్ను చేరాలని ఆశ అరలు వాక్యం ధ్యానించక ముందు చిన్నగా ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తి మంతుడా సర్వోన్నతుడ మహోన్నతులకు మహిమ స్వరూపకు దేవ కృప అమ్మడానికి ఈ దినవంతం మీ సాయం నడిపించిన అయినా మీకు నూతనమైన కృపన్న మాకు కనిగరించి నడిపించినారు దాన్ని బట్టి నీకు ఇక మధ్యకాల సమలో ప్రభావ మీ వాక్యం మీద ధ్యానిస్తుండగా మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అందరికి కనిగరించండి వాక్యంలోని సత్యం మీ గ్రహించలాగన మా ఆత్మీ నేతలు ఇప్పండి ప్రవ మీరు మాతో మాట్లాడిన ప్రవ మీకు స్వరమే వినాల ప్రవ మా మనసు తొలగించండి ఆయన మీకు మనసు మాకు అనుగ్రించండి చేయండి బలపరచండి ఓ ప్రభావ మీరే మాతో మాట్లాడు మా ఇంపందుమని ఏసు క్రీస్తు పరిషుద్ధ నామం ప్రార్థిశనం తండ్రిగా అపోస్తుల కార్యము అపోస్తుల కార్యము తొమ్మిదో ఎనిమిదో అధ్యాయం నుంచి మనం కొన్ని వాక్యాలు మనం చూద్దాము ఎనిమిదో అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే మొదటి వచ్చినంలో ఆ కాలమందు ఎరుషూలములు సంగములకు గొప్ప హింస కలిగినందున్న అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములకు చెదిరిపోయి భక్తి యూదులు అంటే స్తెపన్ చనిపోయిన తర్వాత జరిగిన విషయం ఇక్కడ ఇక్కడ చూస్తున్నాం మనం ఆ టైంలో ఏం జరిగిందన్నప్పుడు భక్తి గల యూదులు మనుషు మనుషులు స్తెపన్లను సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రమాపించిరి సభులైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఏడ్చుకొని వేయించి సంగమకు పాడు చేయచుండెను కాబట్టి చెదరిపోయిన వారు సువార్థ వాక్యమును ప్రకటించు సంచారం చేసేరి అప్పుడు ఫిలిప్ సమరయపట్నంకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించు చూడాను సరే ఈ విషయం మనం ఎందుకు మనం ధ్యానిస్తూ ఆ టైంలో శిష్యుల కాలంలో యర్షుల్యంలో ఆ టైంలో వాళ్ళు సువార్థ పరిచయం చేసే టైంలో ఎంతగానో హింస కలిగింది అంటే అనేకులు క్రైస్తవులను చంపటం ఎవరైతే ఏశ్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించిన వాళ్ళందరినీ చంపటం వెంటాడి వెంటాడి ఈడ్చుకొని అంతా భయంకరంగా చంపుతుండే ఆ కాలంలో కానీ మిగతా వాళ్ళు అంతా వెళ్ళిపోయారు ఆ టైంలో విశ్వాసాలు అంతా వెళ్ళిపోతే కానీ శిష్యులు మాత్రం అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళు కూడా ఏం చేశారంటే ఆ అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయినారు వాళ్ళు కూడా ఒక టైంలో వాళ్ళంతా ఉండి బలపడినారు తర్వాత ఒక టైం వచ్చినప్పుడు వాళ్ళంతా చెదిరిపోయినారు అక్కడ ఆ హింస కలిగినప్పుడు స్థపన్ చనిపోయిన తర్వాత చెదిరిపోతారు వాళ్ళంతా అంటే అదంతా అంత భయంకరంగా ఉండే ఆ టైంలో కానీ శాస్త్రలు పరీక్షలు వీళ్ళంతా విరోధంగా లేసి వీడు వీళ్ళు మా ధర్మశాస్త్రానికి విరోధంగా ప్రకటిస్తున్నారు అని భయంకరంగా హింసించారు మనుషుల్ని ఆ టైంలో ఫిలిప్ ఒక ప్రాంతానికి వెళ్ళినట్టు మనం చూస్తాం పేతురు ఏహోన్ వీళ్ళంతా ఏదో ప్రాంతానికి వెళ్ళిపోయినారు కానీ ఇక్కడ ఫిలిప్ గురించి మనం చూసినప్పుడు ఆయన సమరయపట్నానికి వెళ్తాడు ఆయన కూడా ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోయిండు ఒక్కొక్కరు ఒక ప్రాంతానికి వెళ్ళిపోయినారు సో ప్రకటించడానికి ఆ టైంలో ఫిలిప్ సమరయపట్నానికి వెళ్ళి ఏ స్ప్రవ గురించి ప్రకటిస్తాం మన ప్రభు ఒక సువార్తను ప్రకటిస్తున్నాడు ఈనే రక్షకుడు ఈనే మెసే అని ఆ టైంలో ఏం జరిగిందన్నప్పుడు అనేకులు ఆ జన సమూహము ఫిలిపు విని ఫిలిప్ చేసిన సూచక్రియలను సూచినందున అతడు చెప్పిన మాటల ఎందు ఏక చూడండి ఫిలిప్ చెప్పిన అద్భుతాలు అక్కడ జరుగుతున్నాయి ఎన్నో విషయాలు అక్కడ జరుగుతున్నాయి చూడండి కాబట్టి దేవుడు తన బిడల్ని ఏర్పరచుకున్నప్పుడు ప్రతి ఒక్కరు రక్షణ పొందిన ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు విశేషమైన కార్యాలు చేస్తాడు కాబట్టి వాళ్ళు ఒక దగ్గర గుంపు కూడా లేరు ఒక టైంలో గుంపు కూడా ఉన్నారు తర్వాత ఆ హింస ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ఒక్కరు ఒకరు ఇండివిజువల్గా సువార్త ప్రకటించడానికి కాబట్టి వాళ్ళు దేన్ని కూడా ఇంకా ఆ సత్యని గ్రహించినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ఏమైపోద్దని చెప్పి భయంతో ఒంటరిగా ఉన్నా కదా నేనే నాకేమైపోద్దని ఎలాంటి భయం లేదు వాళ్ళకి ఒక్కొక్కరు ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించినట్టు మనం చూస్తాం అక్కడ ఆ టైంలో ఆ ఫిలిప్ ద్వారా దేవుడు ఎన్నో సూచక్రియలు చేపించాడు అతడు చెప్పిన మాటల ఎందు ఏక మనసుతో లక్ష్యం ఉంచగా అంటే ఆయన చెప్పే ప్రతి వాక్యాన్ని ఏక మనసుతో వాళ్ళు అంటే దేవుని వాక్యం మీద అంతగా మనసు పెట్టరు అందుకే మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా సరే మనం దేవుని వాక్యం మనం చదువుతున్నా ధ్యానిస్తున్నా వింటున్నా కానీ మన మనసు దేవుని వాక్యం మీద ఉండాలా చూడండి ఆయన మన మనసు ఎప్పుడైతే దేవుని వాక్యం మీద ఉంటదో చెప్పేటోళ్ళు కానీ వినేటోళ్ళు కానీ ముఖ్యంగా ఇక్కడ వినేటోళ్ళు గురించి చెప్తుండ వాళ్ళు ఫిలిప్ సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళంతా ఏక మనసుతో ఉన్నారంట ఏం చెప్తాడు ఇంకా ఏం చెప్తాడని వాళ్ళు ఏక మనసుతోని ఉన్నప్పుడు ఆయన ఏ గురించి ప్రకటించింది అక్కడ అనేకులు అపవిత్రాత్మలు పెద్ద కేక వేసి వారిని వదిలిపోయిను చూడండి ఎప్పుడైతే వాక్యం బయలుదేరుతుందో అప్పుడే స్వస్థత కలుగుతుంది ఎప్పుడైతే మన వాక్యాన్ని సంపూర్ణంగా మనం స్వీకరిస్తమే హృదయపూర్వకంగా ఏక మనసు కలిగి మనసంతా వాక్యమైన కేంద్రీకరించుకొని ఎప్పుడైతే మనం ఆ వాక్యాన్ని మనం సంపూర్ణంగా మనం స్వీకరిస్తామో నీకు స్వస్థత కలుగుతాయి ఈ వాక్యం చెప్తుంది ఆ ఎందుకంటే వాక్యం బయలుదేరన వెలుగు కలిగింది కదా ఆయన వారి తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వాక్యం కాబట్టి వెలుగు అంటే దేవుని వాక్యమే మనం ఎప్పుడైతే మన దేవుని వైపు చూస్తామో వెలుగు అంటే వెలుగు మనకే కలుగుతుందా అంటే దేవుడు వెలుగులాగా తయారు చేసిన అన్నప్పుడు మనం వెలుగులాగా ప్రకటించిన ఉన్న మనము ఏ రీతిగా మనం దేవుని స్వార్థ ప్రకటించాలా అనే విషయం ఇక్కడ చెప్తుండే ఇక్కడ అపవిత్ర ఆత్మలు పెద్ద కేకలు వేసి వెళ్ళిపోయినాయి అంట అంటే ఫిలిపు ఒక సేవలో ఎన్నో అద్భుతాలు అక్కడ జరిగినాయి కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఆత్మీయ జీవితంలో ఉన్నప్పుడు దేవుడు ఫిలుపులాగా మనలో కూడా మన అందరినీ కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు కదా రక్షణ పొందిన మనమంతా కూడా ఆయన సువార్థికులు ఆయన బిడలమే ఆయన దాసులం ఆ పెళ్లి విందుకి ఆహ్వానించబడితే వెళ్ళిపోయినారు వాళ్ళు కానీ దాసులు మటుకు ఆ పత్రికలు తీసుకొని తిరుగుతున్నారు శాంత వీధులో తిరుగుతున్నారు పెళ్లి విందుకి ఆహ్వానించాలని యజమానుడు చెప్పిండు పెళ్లి విందుకు తీసుకురాని పోనే దాసులు కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనం పిలిసే గుంపులో ఉండాలా పిలవబడే గుంపులో ఉండొద్దు దాసులు గుంపులో ఉండాలా దాసులు ఏం చెప్తున్నారు ప్రభు చెప్పిన మాట అంతా చెప్తున్న వాళ్ళంతా కాబట్టి ఈ రీతిగానే మనం అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ అపవిత్రనాత్మలన్నీ వదిలిపోయినాయి పక్ష వేగా కుంటి వారు అనేకలు స్వస్థత ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగేను ఇది ముఖ్యమైన కాబట్టి మనం ఎక్కడ పోయసు వార్త ప్రకటించినా కానీ ఆ పట్టణంలో అద్భుతాలు జరుగుతాయి అంట తర్వాత మిగులు సంతోషం కలిగిందంట అంటే అంతకుముందు సంతోషం లేదన్నట్టు చూడండి ఎప్పుడు చిన్న సంతోషం ఏశప్రవ్ గురించి ఆయన వాక్యం ఎప్పుడైతే మనం వింటామో మన హృదయంలో సంతోషం సమాధానం సమస్తం మనం కలుగుతుంది నువ్వు ఎంత దుఃఖంలో ఉండొచ్చు ఎంత బాధలో ఉండొచ్చు కానీ ఆయన వాక్యం బయలుదేరినప్పుడు నువ్వు దాన్ని సంపూర్ణగా నువ్వు ఆయన వాక్యం మీద లక్ష్యం ఇస్తే నువ్వు సంపూర్ణంగా ఏక కలిగి సంపూర్ణంగా నీ మనసు నీ సమస్తం ఆయనకు అప్పగించుకొని నువ్వు మనం వింటామో అప్పుడు అద్భుతాలు జరుగుతాయి అంట కాబట్టి మన సేవలో కూడా అంతే మనం ఆ రీతిగానే మనం అలాంటి గొప్ప కార్యాల దేవుడు మన జీవితంలో చేయబోతున్నాడు ఎన్నో కార్యాలు చేసిన మన ప్రభు కాబట్టి రాబోయే కాలంలో రాబోయే దినాల్లో రాబోయే దినాల్లో బహు విశేషమైన కార్యాలు జరుగుతాయి విచిత్రమైన కార్యాలు కొంటి వాళ్ళు లేచి నడుస్తారు పక్షి వాళ్ళు చీర వంకరుగున చేయకూడదు చీర కావాల్సిందే ఈసుక్రీస్తునంలో అలాంటి సేవ దేవుడు మనం మనల్ని పెట్టండి ఈ టైం వరకు కాబట్టి ఆ రీతిగా మనం ఆ ఆ జీవితాల్లో చేసిన రీతిగా అయితే ఫిలిపు విషయంలో మనం ఇక్కడ చూసినప్పుడు ఆ రీతి ఆయన సువార్త ప్రకటన చేసుకుంటూ పోతున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ పది ఇరవై ఆరు ప్రభు దూత నువ్వు లేచి దక్షిణముగా వెళ్ళి ఎర్షనంలో నుండి గాజాకు పో అరణ్య మార్గముల అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్ చెప్పగా అతను లేచి వెళ్ళాను అంటే దేవుని ఆత్మ చెప్తుంది దూత చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే ఆ నువ్వు లేచి దక్షిణముగా వెళ్ళమంటున్నాడు అంటే దక్షిణ దిక్కుకి వెళ్ళమంటున్నాడు ఈయన ఎక్కడున్నాను ఈయన ఎక్కడున్నాడు కానీ ఇది ఈ సమరే పట్టం ఏ ప్రాంతం ఉందో మనకు ఇక్కడ లేదు ఇక్కడ కానీ ఆయన మటుకు వేరే ప్రాంతం అంటే వేరే దిక్కుకు పంపిస్తున్నాడు నువ్వు ఇక్కడే సేవ చేస్తున్నావు బానే ఉంది కానీ పర్లేదు కానీ నువ్వు మటుకు దక్షిణ దిక్కుకి వెళ్ళాలా కాబట్టి ఆ రీతి మనం అర్థం చేసుకోవాలప్పుడు పౌలు అయినా ఫిలిప్ అయిన్ చేసిండు ఖచ్చితంగా వెళ్ళిపోయిండు ఆయన అక్కడ కాబట్టి మనం కూడా ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించమంటే మనం ఎక్కడికి వెళ్ళాలా నేను ఇక్కడే ఉంటాను సేవ చేస్తా అంటే కాదు కదా కాబట్టి వాళ్ళు అపోస్తులు లేరు వాళ్ళు ఒక దశలో ఉన్నారు వాళ్ళు అక్కడ ఇరుశీలంలోనే చుట్టూ తిరుగుతున్నారు ఇంటింటో రొట్టె విరుస్తున్నారు అంతా బానే ఉంది మంచిగా ఉంది కానీ దేవుడు చూస్తున్నాడు అభిషేకం పొందిన ప్రతి ఒక్కరూ ఒకే ప్రాంతంలోని సువార్త ప్రకటిస్తే ఏం లాభం మనం చెప్పిన వాళ్ళకే మనం సువార్త చెప్తున్నాం కానీ వినన్న వాళ్ళు ఎంతో ఉన్నారు కదా కాబట్టి వాళ్ళకు మనం ఒక ఒక దశలో మనం అంతా బలపడాలా శిష్యుడు అంతే కదా అక్కడ బలపడిండ్రు తర్వాత దేవుడే కావాలని కరువు పెట్టిండు ఇరుశీలంలో అనే ప్రవక్త వచ్చి ప్రవచిస్తే ఎర్షంలో కరువు రాబోతుంది గొప్ప కరువు రాబోతుంది ప్ర ఆయన ప్రవసిస్తే అపుస్తుల కరమంటది మొత్తం చెదిరిపోయినారు అప్పుడు సువార్త విజృంభించింది దేవుని సువార్థ ఒక్కోరు ఒక్కో ప్రాంతానికి వెళ్ళి సువార్థ చెప్పినారు కాబట్టి మన అంతే ఒక దశలు ఇప్పుడు కలిసి ఉండొచ్చు ఏదో ఒక దినా ఖచ్చితంగా ప్రభుని నడిపిస్తే నువ్వు దక్షిణ దిక్కు పోమంటే నువ్వు దక్షిణ దిక్కు ఉత్తర దిక్కు పోతే ఉత్తర దిక్కు పోవాలి నువ్వు పోమని నాలుగు మూలలు ఎక్కడ సరే నువ్వు వెళ్ళి సువార్థ ప్రకటించాలా అనే విషయం ఇక్కడ చెప్తున్నా అంటే దేవుని ఆత్మ ఏ రీతిగా నడిపిస్తున్నప్పుడు ఆ ఆత్మకు మనం చోటిస్తామా అనేది మనం అర్థం చేసుకోవాలా ఒక దశలో దేవుని ఆత్మ నేను బలంతం చేస్తుంటుంది పలాంటి ఇక్కడికి వెళ్ళమంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే పోలేని పరిస్థితులు ఉంటుంది సమర్థించుకుంటాం ఆ రీతిగా ఉంటాం కానీ ఇక్కడ దేవుని ఎందుకంటే అలాంటి టైం పోయింది అలాంటి కాలం పోయింది కాబట్టి ఈ రోజు కూడా మనం ఆత్మీయ జీవితాలు మనం మెరుగుపరుచుకోవాలని విషయం కాబట్టి మనం ఏ రీతిగా నడిపించబోతున్న విషయాల్లో ఈ రోజు మనం ధ్యానిస్తున్నాం త్వరగది ఇక్కడ ఫిలిపు చెప్పినప్పుడు అప్పుడు ఏం చేసింది ఇరవై తొమ్మిది వచ్చినంలో ఆ అప్పుడు ఆత్మ ఫిలిప్ తో నీవు ఆ రథం దగ్గరికి పోయి కలుసుకోమని చెప్పాను అంటే ఆ ఈ రథం దగ్గర ఎందుకోమంటే ఒక నసంపుకుడు ఎరుశల్యంలో నుంచి ఈ వాక్యం తెలుసు కాబట్టి ఇందులో ఆత్మీయ సత్యం ఏంది ఫిలిప్ ఆత్మీయ ఏ రీతి నడిపింపబడుతుంది మనం ఏ రీతి నడుచుకోవాలనే విషయం ప్రభు మనకి ఈరోజు చూపిస్తున్నాడు కానీ ఫిలిప్ ఆ రథం దగ్గరకు పోయి కలుసుకోమన్నాడు ఆ యరుశల్యంలో నుంచి ఆ ఒక నసంపుకుడు పత్తి ఆ విశ్రాంతి దినం పోయి దేవుని ఆరాధించి వెళ్ళిపోతా కానీ ఎంత కాలమైందో తెలియదు కానీ ఒక టైం వచ్చింది దేవుడు ఆయనకు ఆశ ఉంది ఈ ఈ లేఖనం భాగం ఏంది ఇది నాకేం అర్థం కావట్లేదు అని ఒక ఆశ ఉండే ఆయనకి తపన ఉండే చూడండి ఇది మనం అర్థం చేసుకోవాలా ఆ కాలము పిలుపు ఆ సమర పట్ల వాళ్ళు ఆయన చెప్పే ప్రతి వాక్యాన్ని ఏక వాళ్ళు ఆలకించింది కాబట్టి అద్భుతాలు జరిగినాయి స్వస్థతలు కలిగిన వాళ్ళందరికీ ఎందుకంటే ఆయన చెప్పే వాక్యము వాక్యం బయలుదేరినప్పుడు దేవుని వాకు అది నీవు స్వీకరిస్తే నీకు స్వస్థత కాబట్టి అది అది నువ్వు స్వీకరించకపోతే నీకు ఎట్టి పరిస్థితులు స్వస్థత రాదు నీ జీవితం మార్పు చెందదు కేవలం వాక్యాన్ని స్వీకరించినప్పుడు వాళ్ళు స్వీకరించారు కాబట్టి ఆ కుంటితనం నుంచి ఆ గుడితనం నుంచి ఆ పక్షవా నుంచి వాళ్ళు విడుదల పొందినారు దేవుని మయంపచ్చినారు మిగుల సంతోషం కలిగిందంట ఆ పట్టంలో అంత ముందు సంతోషం లేదు ఇప్పుడు అంతా చూస్తే సంతోషం ఎక్కడని చెప్పండి ఎక్కడ దుఃఖంతో ఉంది దుఃఖంతో ఉంది కాబట్టి నువ్వు మనమంతా కూడా మిగుల సంతోషం తీసుకొని రావాలా దేవుని విడల జీవితంలో ఈ లోకంలోనే తీసుకొని రావాలా సంతోషం ఏ ప్రభు ద్వారనే సాధ్యం ఆయనే సమస్తం చేయగలవాడు అని మనం ధైర్యంగా చెప్పాలంట మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ మిగుల సంతోషం కలగాల నువ్వు ఏ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తే అక్కడ మిగుల సంతోషం కలగాల స్వస్థత పొందాల అందరి విడుదల పొందాలి ఎలాంటి రోగమైనా సరే ఇడ్చిపెట్టి పోవాల్సిందే ఎందుకంటే ఆ అధికారం ప్రభు మనకి కాబట్టి మనం ఇంకా నాకు ఈ ప్రభావ నాకు ఈ ప్రభుని ప్రార్థన చేస్తాం కానీ మనకి ఇచ్చేసిండు ఆల్రెడీ ఎప్పుడు వాడుకునే వాడుకుంటున్నారు ఇంకా నాకు ఈ లేదు ప్రభు అని ఇంకా తెలుసుకోకుండా వాళ్ళు అట్లనే ఉన్నారు కాబట్టి మనం తెలుసుకోవాలి ఈరోజు నీకు ఇచ్చింది ఎలాంటి శక్తి దేవుడు ఇచ్చిండ్రో అయితే ఆయన చదువుతున్నాడు కానీ యక్ష గ్రంథం చదువుతున్నాడు కానీ అందుకు అర్థం కాలే కాబట్టి ఈ రోజు కూడా మనం చూస్తుంటే దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనకి ఎందుకు అర్థం కావట్లేదు చూడండి ఒక రెండు విధాలకు అర్థం చేసుకోవాలా ఒకటి నువ్వు ఇదైతే చూపించకుండా నువ్వు దేవుని వాక్యం త్రోసిస్తే నీకు అర్థం కాకపోవచ్చు ఇంకొకటి ఏంటంటే నీకు తెలీదు అది నీకు మటుకు ఆశ ఉంది నేర్చుకోవాలని ఆ తపన ఉన్నప్పుడు దేవుడు ఏ రీతికైనా సరే నడిపిస్తారు ఎవరి ద్వారా అనిపిస్తారు చిన్నప్పుడు మాకు ఎంతోగాన ఆశ ఉండే దేవుని దేవుని గురించి చెప్పాలా అని ఒక ఆశ ఉండే కానీ అది ఎట్లా తెలియదు కదా ఆశ ఉండే సరిపోతుంది కదా దానికి ఒక విధానం ఉంటుంది ఒక మార్గం ఉంటుంది మనకి తెలియదు కదా విధానం కాబట్టి ఒక టైం వచ్చింది దేవుడు అది ఖచ్చితంగా అది నెరవేర్చింది ఈ రోజు కూడా ఎంతోమంది దేవుని బిడ్డలు ఎంతోమంది ఉంటారు దేవుని భయపక్త కానీ మార్గం తెలియదు ఎట్లా చూపించాలి ఎట్లా పోవాలో తెలియదు వాళ్ళకి కానీ వాళ్ళ ఆత్మలు మటుకు ఘోషిస్తూనే ఉంటుంది తెలుసుకోవాలి సత్యం తెలుసుకోవాలని కానీ అలాంటి వాళ్ళకి ఎవరు పోయి ఇంటర్ఫీర్ చేయాలా ఎవరు అర్థం చేయాలన్నప్పుడు ఫిలిప్ లాంటి వాళ్ళు ఈ రోజు మన లాంటి మనం కూడా పోవాలా కాబట్టి ఈ రోజు క్రైస్తవంత సంఘం వాదు చర్చికి పోతుంది ఆరాధిస్తుంది కానీ దేవుని వాకిని చదివింది కానీ సత్యని గ్రహించిన స్థితులు కాబట్టి అలాంటి సత్యని మనం అర్థం చేయాలంటే ఖచ్చితంగా దేవుని ఆత్మని నడిపించాలా దేవుని ఆత్మకు నువ్వు చోటు ఇవ్వాలా పరిశుధాత్మ అభిషేకం నువ్వు ఒక బెదర్ అంటున్నాడు అది ఎట్లా పొందుకోవాలి మీరు అదే అని అంటున్నారు చూడండి వెరివాడికి ఆ రీతినే ఉంటది నశించిపోయేవాడికి ఎట్లుంటది నశించే వారికి సిరువారీతేనే ఉంటది రక్షింపేవాడికి దేవుని శక్తిగా ఉంటది దాని శక్తిని ఆశ్రయించిన వాడికి అర్థమవుతుంది దాని పవర్ ఏందో దాని విధానం ఏందో అంటే వాళ్ళ గురించి మనం తప్పుగా మాట వాళ్ళకి తెలియదు విధానం కానీ మనం తెలపాలి కదా ఇక్కడ ఈ నసంపు అర్థం కాలే పని పిలిపి పోయిండు ఎక్కడ సమరేపట్నం ఎక్కడ దక్షిణ దిగి చూడండి ఏమన్నా పోలిక లేదు అక్కడ కానీ దేవుని ఆత్మ చెప్తున్నాడు నువ్వు వెళ్ళు ఆ ఒక అతని రథం మీద చదువుతో వెళ్ళిపోతున్నాడు ఎంత కాలం నుంచి వాక్య వింటాడు గ్రహించలేని స్థితిలో ఉన్నాడు నువ్వు పోయి చెప్పు ఆయన సువార్థ ధర్మశాస్త్రంకి ఎందునే ఉన్నాడు ఇంకా ఆయన కాబట్టి ఇప్పుడు ఆయన ధర్మశాస్త్రం లోపలికి రావాలా రక్షణ పొందాలా అది నిర్వర్తించిన ఆ ధర్మశాస్త్రం నేనే ఆయన చెప్పుకో దేవుడు పిలుపు నడిపించినప్పుడు అప్పుడు పిలుపు పరిగెత్తుకుంటే వెళ్ళిపోయాడు ఇదే అనుభవాలు మనకి చాలా దిక్కులు తీస్తుంది ఆ ఏలియా విషయంలో కూడా మనం చూస్తాం కదా ఏలియాను కూడా దేవుని ఆత్మ తీసిపోతుంది ఏ హెచ్కే దానియోలు గొప్ప గొప్ప ప్రవక్తలు వాళ్ళంతా ఆ రీతిగా నడిపింపబడినారు కాబట్టి మనం కూడా ఆ టైంలో వాళ్ళు నడిపించిన దేవుడు ఈ సా ఈ కూడా ఈ చివరి కాలంలో కూడా నిన్ను నన్ను దేవుడు నడిపిస్తాడు కాబట్టి మనం ఆ రీతిగా నడవాలని మనకు ఆసక్తి ఉండాలి మొదట నువ్వు ఆయన వాక్యాన్ని సంపూర్ణ లక్ష్య పెట్టాల ఆయన వాక్యాన్ని సంపూర్ణ గైకోనా ఏసు అంటాడు మీరు ఏం ఏం ఉన్నారో మీరు తెలుసుకోమన్నాడు చూసుకోమన్నాడు మీరు ఎంతకాలం ఏం వింటున్నారో ఒకసారి చూసుకోమన్నాడు కాబట్టి ఇంతకాలం మనం విన్న వాక్యం ఏ రీతిగా ఉందో మనం పరిశీలించాలి కదా కాబట్టి ఇక్కడ చదువుతున్నది నువ్వు గ్రహించున్నావని అడగగా అతడు ఎవడైనా నాకు త్రోగ చూపించుకుంటే ఎలాగో గ్రహింపాలని చెప్పి తన రథ మీకి తనతో కూర్చున్నామని ఫిలిప్ను వేడుకునేను అప్పుడు ఫిలిప్పు అతడు లేఖన మందు చదువుతున్న ఇది మన ప్రభు గురించి చెప్పబడిన వాక్యం ఇది మన తెలిసి వాక్యం అయితే ఇరవై ముప్పై నాలుగో అప్పుడు నసంపకుడు ప్రవక్త ఎవని గుచ్చి ఇలాగ చెప్తున్నాడు ప్రశ్న అది తన్ను గుచ్చా వేరొకని గుచ్చియా దయచేసి నాకు చెప్పు తెలుపమని ఫిలిప్పుని అడిగాను కాబట్టి ఇప్పుడు అడుగుతున్నారు మనల్ని ఈ టైంలో ఎంతో మంది వస్తారు దేవుని సేవకు తిరిగి వస్తారు వాళ్ళ అది ప్రవచనాలు ఉన్నాయి ఐష్యా గ్రంథంలో ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి కాబట్టి ఆ టైంలో నువ్వు దేవుని సత్యని వాళ్ళకి నువ్వు ప్రకటిస్తే అలా సత్యను గ్రహించి దేవుని వాక్యంలోకి దేవుని మార్గంలోకి వస్తారు ఇంతకాలం నేను ఈ రీతిగా నేను ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను తెలుసుకుంటా నీ ద్వారా దేవుడు నడిపిస్తారు ఆ రీతిగా ఈ ఫిలిప్ ద్వారా దేవుడు నడిపించిన రీతిగా కాబట్టి ఏమిటైనా మార్మల్స్ పొందటం వాపసం పొందుతాం ఇవన్నీ వెంటనే వెంటనే జరిగిపోయినాయి వెంటనే జరిగిపోయినాయి కదా కాబట్టి మనం కూడా ఆయన నడిపించినప్పుడు మనం దానికి స్పందించాలా అనే విషయం మనం ఈ రోజు మనం అర్థం చేసుకున్నాం ఆ రీతిగానే చూడండి ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగింది తర్వాత ఆ ఫిల్ప్ ఆయనకు రక్షణ మార్గం చూపించటం ఆ రీతిగా మనం చూస్తూ ఉంటాం ఆ రీతిగానే ఇస్తాల్ ప్రజలు ఎందుకు ఆ రీతిగా అంటే ఎవరు చెప్పలేదా మేషయ గురించి ఎవరు చెప్పలేదా ఆ టైంలో అపస్తులికి ఆ జరిగింది అంటే ఆయన వినలేదా ఏసు గురించి వినలేదా వినుండొచ్చు కానీ వీళ్ళు వచ్చు కానీ ఆయన యథావిధిగా నేను మందిరంలోకి వెళ్ళి ఆరాధన చేసుకొని పోతున్నా అని అనుకుని అట్లే పోతున్నాడు కానీ ఈ రోజు కూడా క్రైస్తవులు అంతే నేను ఆదివారం ఆదివారం చర్చిపోతున్నా అని చూసుకొని ఉన్న మేము వెంటనే ఉన్న వాకింగ్ చాలు బెదరు మాకు చెప్పాడు ఇంకేం అవసరం లేదు అన్నట్టుగా ఉంటారు కానీ వాళ్ళు ఏమిన్నారో తెలుసుకోమాట ప్రభు మీరు ఏమిచ్చున్నారో మొదటి నుంచి ప్రభు కానీ మనం చూస్తాం కదా ఆ కాపర్లు ఏ రీతిగా వాళ్ళని విడిచేసినారు అనే విషయం మనం అర్థం చేసుకోవాలా అయితే ఇరిమియా గంధం యాభై ఉదయం నాలుగో వచ్చినంలో ఆ కాలమున ఆ కాలమున ఆనాటి ఇస్రాయల్ వారును ఈదో వారును కూడి వచ్చేద వచ్చేదరు ఏడ్చుచు సాగుచు తమ దేవుడని యహో వద్ద విచారించుటకై వచ్చేదరు ఖచ్చితంగా ఆ కాలం అంటే చివరి కాలంలో యుగ సమాప్తిలో అది ఖచ్చితంగా తిరిగి వస్తారంట ఆయన తనిడికి తిరిగి వస్తారు ఎప్పుడైతే వాళ్ళ సత్యని గ్రహిస్తారో వాళ్ళంతా తిరిగి వస్తారంట ఏ రీతికి అన్నప్పుడు ఐదో వచ్చినంలో ఎన్నటికీ యశ ఇర్మే గంధం యాభై అధ్యాయం ఐదో వచ్చిన ఎన్నటికీ మరోబడిని నిత్య నిబంధన చేసుకొని ఆయనను కలుసుకుందాం రండి అని చెప్పుకొనిచ్చు సిను తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గం ఏదని అడుగుచు వచ్చెదరు ఇదే యహోవ వాకు చూడండి వాళ్ళు తిరిగి వస్తారంట చూడండి అంటే అంతకాలం వరకు వాళ్ళు ఇస్రాయల్ గురించి చెప్పబడుతుంది వాక్యం అంటే రక్షణ బంధం ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా ఇస్రాయల్ అనేది పాత నిబంధన కాలమైన క్రొత్త నిబంధన ఒకటే అది అంతరంగమైన యూదులుగా మార్చబడిన వాళ్ళు అసలైన ఇస్రాయలు అసలైన యూదుడు అనేది మనం ప్రభు మనం చూపించిన ఆ విషయం ఆ సత్యం పాత నిర్మిత కాలంలో ఇస్రాయల్ కాదు ఎవరైతే సొంత రక్షకుడుగా మనల్ని ఆయన ఆయనని మనం స్వీకరిస్తామో అప్పుడే మనకు రక్షణ అనే విషయం అక్కడ చెప్పబడుతుంది కాబట్టి జనులు ఇప్పుడు ఏది మార్గము అని సియోను తట్టు చూస్తారంట సీయోను తట్టు అన్నప్పుడు సీయోను మన ప్రభుకు స్వాదేశం సీయోను పర్వతం మీద గొరపల్లు ఉంది గొర్రె పిల్లతో పాటు నువ్వు కాబట్టి మనల్ని అడుగుతారంట ఒక టైం అప్పుడు ఏ అడుగుతురంట ఏ రీతిగా ఉన్నాను కాబట్టి ఆ టైంకి దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు వాళ్ళకి మనం చెప్పినప్పుడు వాళ్ళు సంపూర్ణంగా ప్రభుత్వం నిబంధనలోకి వాళ్ళు వస్తారంట అంతకాలం వరకు వాళ్ళు రాలేదు ఎందుకంటే ఆ ఏది ఎందుకు రాలేదన్నప్పుడు ఇక్కడ ఉంది యాభై ఆరో నా ప్రజలు త్రోవ తప్పిన గొరెల ఉన్నారు వారి కాపర్లు కొండల మీదకి వారిని తోలుకొని వారిని త్రోవ విడిచి తప్పించి తప్పించిరి చూడండి కొండల మీద తీసుకెళ్ళినారు కాపర్లు గొర్రెలు కాపరి గొర్రెలు తోలుకొని పోయినప్పుడు మళ్ళా సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు ఎన్ని గొర్రెలు అన్ని వచ్చినా లేదని చూసుకోవాలి కాపరి కానీ కాపరి ఎట్లా అవి పోతే నాకెందుకు లేని కానీ వాళ్ళు ఏం చేశారంట వారిని త్రోవ దప్పించారంట తోలుకొని ఎందుకు త్రోవ తప్పించడం ఎందుకు చూడండి ఇది ఈ రోజు జరుగుతున్న విషయం అది కాబట్టి వాళ్ళు చూస్తే మన అనేకలు దేవుని బిడల్లో వాళ్ళు దేవుని మార్గం తొలగిపోయినారు సరైన మార్గంలో నడిపించలేదు దేవుని బిడల్ని దోరుకుపోయినారు కాపర్లు కొండల మీద తీసుకెళ్ళారు ఉన్నత స్థితిలో ఉన్న మనం అని తీసుకెళ్ళండ్రు కానీ విడిచిపెట్టేసిండ్రు కానీ జనులు కొండ కొండకు వెళ్ళిచ్చు తాము దిగవలసిన చోటు మర్చిపోయి ఎక్కడెక్కడ పరిగెత్తురు ఎక్కడెక్కడ కానీ కాపర్లు మటుకు విడిచిపెట్టేసిండ్రు కానీ కాపర్ విడిచిపెడితే గొర్రెల పరిస్థితి ఏం కావాలా తోడేలు వచ్చి లేదా కాబట్టి తోడేలు చీలుస్తుంది మనుషుల్ని కాబట్టి కాపర్ ఏం చేస్తున్నాడు కాబట్టి దాన్ని దావిది రాజు చూసినప్పుడు దావిది చిన్నతనంలో ఆయన గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఆ తోడేలు వచ్చినప్పుడు గుడ్డేలు వచ్చినప్పుడు సింహం వచ్చినప్పుడు ఆ గొర్రెల మీద పడితే దావిదేం చేసిడు పారిపోయినా తన ప్రాణాన్ని తెప్పించుకుని పారిపోలే ఆ సింహం మీద పడి దాని నోరుని చీల్చి ఆ గొర్రె పిల్లలు ఆత్మీయ జీవితంలో మనం అర్థం చేసుకున్నప్పుడు అలాంటి అలాంటి సేవ మనకి దేవుడి సింహం నోట్లో నుంచి గొరె పిల్లలను తీసుకురావటం ఈ రోజు భయంకరంగా వాడు గర్జించి సింహం వల్ల ఎవరిని మింగుదు అని వాడు దుష్టుడు కాబట్టి వాడికి మన అవకాశం ఇవ్వడానికి వీలేదు ఎంతో మంది ఆ రీతిగా వాడు వాడికి బానిసలు కాబట్టి దేవుడు ఆ రీతిగా మనం నిలబెట్టండు కాబట్టి ఇక్కడ ఉంది వాక్యం చూడండి జనులు ఏం చేస్తారంట దిగవలసిన చోటు మర్చిపోయారు నువ్వు దిగాలో మర్చి కొండకెక్కిచ్చిండ్రు తీసిపోయిన మార్గంలో కానీ తిరిగి మళ్ళీ వచ్చే తీసుకునే మార్గంలో వాళ్ళు చేశారు మధ్యలో విడిచిపెట్టిపోయినారు మధ్యలో విడిచిపెట్టిపోయినారు ఆ టైంలో ఏం జరిగింది అన్నప్పుడు నిన్న చూసిన మన వాక్యం మంచి సామ్రాడి గురించిన వాక్యం కాబట్టి చూడండి తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు అర్థం చేసుకోవాలా ఎందుకు ఆ రీతిగా జరుగుతున్నప్పుడు ఇంతకాలం వాళ్ళు విన్న వాక్యం ఏమైపోయింది ఇంతకాలం నుంచి మనం విన్న ప్రతి ఉపదేశము మనం సంపూర్ణంగా దాన్ని స్వీకరించి దాన్ని అవలంబించుకొని మన ఆ వాక్యానికి ఆ సమస్య ఆ బాధలో ఉన్నప్పుడు అలాంటి మోసకరమైన విధానం ఎదురైనప్పుడు నీలో వాక్యం బయలు నీకు జ్ఞాపకం ఇచ్చినప్పుడు అప్పుడు నువ్వు ఆ యొక్క మోసాన్ని గ్రహించగలవు ఏ సమస్య ఇచ్చినా ఏ బాధ ఇచ్చినా కానీ ఆ టైంలో నీకు నీకు నీకు వాక్యం జ్ఞాపకానికి రావాలా వాక్యం జ్ఞాపకానికి రావాలా నువ్వు ఎంత భయం కాని స్థితులు ఉన్నా ఎంత రోగ స్థితిలో ఉన్న కదా ఆయన స్వస్థపరిచే దేవుడు అని ఆ వాక్యం నీకు జ్ఞాపం వచ్చినప్పుడు నువ్వు భయపడవు నా దేవునన్ను స్వస్థపరుస్తాడు దావిదావిదరాజ్ అంటాడు చూడండి అలాంటి పరిస్థితులు మనం పోయినప్పుడు మరణపు అంచుల్లోకి మనం పోయినప్పుడు మనకి ఎలాంటి భయం వస్తుందంటే మమ్మ నుంచి చనిపోతేనేమో నాకేమైనా అవుతుందేమో ఏమవుతుందో అని చెప్పి భయము విశ్వాసం మొత్తం వెళ్ళిపోతుంది కానీ మనకు ఆ క్షణం వాక్యం జ్ఞాపంకరాలా ఏమని నేను చావన గానీ సజీవునై దేవుని క్రియలు ఆయన కార్యాలు వివరిస్తూ ఉంటారు కీర్తన గంగలు ఉంది వాక్యం ఎక్కడో ఉంది నాకు జ్ఞాపం ముగిస్తలేదు ద్రావిద్రాజు ప్రార్థన చేస్తాడు నేను చావను కానీ సజీవున్నాయి దేవుని కార్యాలు వివరిస్తూ మనం చెప్పగలం అట్లా మనం అరిగతిగా చెప్పగలనా లేదంటే ధైర్యం మనకు రావాలి ఆ వాక్యం నీకు జ్ఞాపకానికి రావాలా నువ్వు ఇంతకాలం నుంచి ఉన్న వాక్యము ఏమైపోయిన వాక్యాలు మనం ఎందుకంటే ఆ వాక్యాల నీలోంచి అవి బయటకు రావాలా ఆ వాక్య నీలో బయలుదేరినప్పుడే నీకు విడుదల రక్షణ స్వస్థత కలుగుతూ ఉంటాయి ఆ మన వాక్యాన్ని మర్చిపోతే ఏమవుతుందంటే వీళ్ళు ఆ రీతిగానే మనం స్వస్థత ఉండదు ఫిలిపు చెప్పిన వాక్యము అంటే దేవుడు మాట్లాడినప్పుడు ఆయన వాక్యాన్ని మనం విన్నప్పుడు అది ఎప్పుడైతే మనం ఏక మనం స్వీకరిస్తామో అప్పుడు స్వస్థత ఉంటది మనకి సమాధానం ఉంటది ఎక్కలేని ఈ రోజు చాలా డిస్టర్బ్గా చాలా భయంకరంగా ఉండే అన్ని ఒత్తుళ్ళు అన్ని అన్ని ఒకసారి నాలుగు మూల నుంచి ఒత్తి ఉంటది అలాంటి పరిస్థితి అయినా కానీ ప్రార్థన చేస్తే దేవుడు అన్ని సమాధానం ఇస్తాడు ఎందుకంటే ఆయన సమాధానం కడత కదా ఎందుకంటే దుష్ట శక్తులు నీ మీద అట్లా విజృంభించి పనిచేస్తాయి కాబట్టి అడటప్పుడు మనం భయపడడానికి వీలేదు కదా మనకు దేవుడి ఇచ్చింది కదా ఖడ్గం నీలో నువ్వు నీలో ఖడ్గం నీకు నీవు ఒంటిగా లేవు కదా నీతో పాటు ఖడ్గం ఉంది కదా అది ఆత్మీయ కడ్గం రెండు నుంచి అది వాక్యం ఆ వాక్యంతోనే సైతాన్ని విజయం పొందాలా చెలువును చెక్కుని పెట్టి పాపలు మనం పడొద్దు మనం అదే విషయం దుష్టుడు బలంగీతలు కొడతా ఉంటున్న వాడు నువ్వు పాత ఏ రీతిగా నువ్వు బలగీతలో పడిపోయావు అవే నువ్వు ప్రయోగిస్తా ఉంటాడు నిన్ను కుజుత్తిగా వాడు మోసగిస్తాడు వాడు కాబట్టి వాడు మోసానికి మనం పడడానికి వీలేదు అనే విషయం చెప్తాడు ఎందుకంటే వాడు పడేస్తాడు మనం ఖచ్చితంగా పడేస్తాడు కానీ నువ్వు అనుకోవాలా నేను నేను పడడానికి వీలేదు ప్రభావ నేను స్థిరంగా ఏంది నిలవ ఎందుకంటే నీకు ఆ విధానాలు తెలిసినప్పుడు నువ్వు పడిపోవు క్రమ వస్తుందని నీకు తెలియకపోతే నువ్వు పడిపోతావు అది వచ్చినప్పుడు నువ్వేం చేయలేవు ఏం చేయాలో అర్థంగా ఎలాంటి డిసిషన్ తీసుకోవాలో తెలియదు కానీ అది ముందే దేవుడు బయలుపరిచినప్పుడు నువ్వు జాగ్రత్త పడతావు అన్నట్టు అది తప్పించుకుంటాం దేవుడిని తప్పిస్తాడు ఆ శ్రమలో నుంచి కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందండి యహోన్స్ వార్త ఐదో అధ్యాయం ఇరవై ఐదు వచ్చినంలో యోహన్స్ వార్త ఐదో అధ్యాయం ఇరవై ఐదు మృతులు దేవుని కుమారుని శబ్దము విను గరియ వచ్చుచున్న ఇప్పుడే వచ్చి ఉన్నది దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుడు చెప్తున్నాడు మృతులు అన్నప్పుడు ఎవరు మృతులు మృతులు దేవుని కుమారుని శబ్దం వినడం అది వచ్చి ఆ గడియ రావటం అది ఇప్పుడే రావడం ఏంది మనం అర్థం చేసుకోవాల మృతులు చనిపోయిన వాడు దేవుని దేవుని యొక్క స్వరం ఎట్లా వింట చనిపోయిన వాడు వింటడా వాడికి స్వర్శ ఉంటుందా వాడికి ఏం వాడికి కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ అది విను గడియ అంటే చనిపోయిన వాడు వింటడా ఎవరి గురించి ఏ రీతిగా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం మనం చనిపోయిన వాడు వింటడా వినడు ఎట్టి పరిస్థితి వాడు వినడు కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది తెలుసా అది ఇప్పుడే వచ్చినది దాని వినువారు జీవితురని మీతో నిశ్చయం చెప్తు ఆల్రెడీ చనిపోయిన వాడు మన ప్రభు చెప్తుండో దాన్ని విన్నవాడే జీవిస్తున్నప్పుడు ఇది ఎట్లా అర్థం చేసుకుంటాం మన వాక్యం ఏ రీతిగా మనం రీసీల్ చేసుకుంటాం వాక్యం నువ్వు ఇక్కడ ఉంది వాక్యం ప్రగణా గంధం అధ్యాయంలో సార్దీస్ సంఘంకి చెప్తాడు సార్దీస్ లో ఉన్న సంగపు దూతపు ఇలాగ రాయము ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మల్లో గలవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలు నేను ఎరుగుదును ఏమనగా జీవించుచున్నవన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే ఈ సంఘం గురించి చెప్తున్నాడు క్రైస్తవ సంఘం దేవుని బిడలు సార్థిస్తులు సంఘ దూత్ అంటే దేవుని సేవకుడు కదా దూత్ అంటే మనమంతా దూతలతో పోల్చబడుతున్నాం దేవుని సేవకులం మనం ఆయన దూతలం ఆయన బిడలం మనం చూడండి కానీ దేవుడు చెప్తున్నాడు నువ్వు నీ ఏం చెప్తున్నా నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగా జీవించుతున్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడివే అంటాడు చూడండి ఇక్కడ ఈ ఏస్ చెప్పిన ఆ వాక్యము యోహన్ భక్తుడు చెప్తున్న వాక్యము ఎట్లా అర్థం చేసుకుంటాం మనం కాబట్టి మనకు ఏ రీతిగా అర్థం చేసుకోండి ఉన్నప్పుడు మనం పేరు మాత్రం ఉంది కానీ మన మృతులమే అంటే నువ్వు ఆత్మ శరీరంగా జీవిస్తున్నావు కానీ ఆత్మలో చనిపోయిన వాళ్ళు ఆ రీతిగా ఉన్నావు కాబట్టి నువ్వు ఇప్పుడు ఇప్పుడైనా ఇప్పుడు నువ్వు ఆయన శబ్దం విను ఆయన గడియ ఆ గడియ ఇప్పుడే అది ఇప్పుడే వచ్చిన దాన్ని అంటే దేవుని వాక్యంలో జీవం ఉంది దాన్ని నువ్వు వింటే నువ్వు జీవిస్తాం నువ్వేం వినాలా ఇప్పుడు నువ్వేం వింటున్నావు నువ్వేం చేయాలా అనే విషయం మనం ప్రార్థన చేసుకుంటున్నావు జీవితులని మేంతో నిశము చెప్తున్నాను కాబట్టి ఇంకా ఏముంది అక్కడ సార్ ఉన్న సంఘ దూతకు చూడు ఏముంది అక్కడ జీవించడం అనే పేరు మాత్రం అది కాదు నువ్వు ఉంది అక్కడ కాబట్టి రెండో వచనంలో నీ క్రియలోను నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు చూడండి ఆయన క్రియలో దేవుని ఎదుట సంపూర్ణంగా లేవు అంట క్రియలు దేవునితో సంపూలేనప్పుడు మరి వాళ్ళు జీవిస్తున్నట్ట మనం ఆ రీతిగా అర్థం చేసుకోవాలి కాబట్టి మనం పత్తి మనం ఎందుకంటే మనం దేవుని వాక్యం మనకు బయలుపరచబడినప్పుడు మనం అంతా మనం ఏం చేస్తాం మన పరిశీలన ఎప్పుడైతే దేవుని వాక్యం మనం స్వీకరిస్తామో ఆయన విధానం మనం మనం దాన్ని ఇందాక పిలిపి చెప్పినట్టు ఆయన ఎప్పుడైతే మనది లక్ష్యం నుంచి మనం దాన్ని స్వీకరిస్తే ఆ బలహీనత నుంచి మనం బయటపడినప్పుడే మనకు సంపూర్ణమైన సమాధానం స్వస్థత సమస్త మనకు దేవుడిస్తుంది కాబట్టి ఇక్కడ చెప్తున్న సంఘ సంపూర్ణంగా నాకు కనబట్లేదంట కాబట్టి మనం అడగాల ప్రవ్వ మరి నాకు నేను నీ ఎదుట నేను ఎట్లున్నాను ప్రవ్వ ఓ ప్రవ్వ నేను ఏ రీతిగా ఉన్నా నీకు అంగీకారంగా ఉన్నానా లేదా ప్రవ్వ ఇంత కాలం నుంచి నేను వింటున్నా ఎంత కాలం నుంచి నేను చేస్తున్నా కాబట్టి నేను ఏ రీతికున్నా ప్రవ్వ అని మనం ఎప్పుడైతే మనం దేవుడు తప్పక మనకు మనకు చూపిస్తాడు ఆయన చూపించినప్పుడు ఆయన అలాంటి బిడ్డల కోసం ఎదురు చూస్తుంది కదా దీని ఆయన చేతులు చెప్తున్నాడు ఈ రోజైనా నా బిడ్డ నా కుమారు నా కుమార్తె నా ఎద్దకు వస్తుంది సంపూర్ణ నా ఎదుట తిరుగుతారు వాళ్ళు ఆ రీతికి జీవిస్తున్నారు ఎప్పుడైనా వస్తారో నా సత్యని గ్రహించి నా వాక్యాన్ని గ్రహించని ఎదురు చూస్తుండడు తండ్రి తన కుమారుని తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా ఆయన ఎదురు చూసిండో అట్లనే కాబట్టి మని అర్థం చేసుకోవాలా ఈ రోజు సంఘం అట్లనే ఉంది కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది ఇక్కడ నీ క్రియలు నా ఎదుట దేవుని నా దేవుని ఎదుట సంపూర్ణ తనవట్లేదు కనుక జాగరూకుడు చావన ఉన్న మిగిలిన వారిని బలపచ్చము జాగరూకుడువై అన్నప్పుడు జాగరూకుడు అన్నప్పుడు జాగ్రత్తగా జీవించటోడు జాగరూకుడు అంటే ఎప్పుడు మెలకుడటోళ్ళు అంటే వీళ్ళు స్పెషల్ అన్నట్టు మనం చూస్తాం ధాన్యల గ్రంథంలో ఈ జాగరూకులు ఒక జాగరూకుడుకు ఒక పరిశుద్ధుడు పరలోకి నుంచి దిగి గ్రంథం నాలుగో దాంట్లో ఏడో వచ్చినంలో అప్పుడు అక్కడ ఎప్పుడు అక్కడ వాళ్ళు డిసైడ్ చేస్తారు అక్కడ పరలోక రాజ్యంలో వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సృష్టిలో ఏం జరగాల ఇక్కడ ఏం జరగాల ఎవరికి ఎలాంటి పని ఇవ్వాలా అనేది అనేది దేవుడు డిసైడ్ చేస్తారు వాళ్ళే డిసైడ్ చేస్తారంట దేవుని సమక్షంలో అంటే ఆ అధికారం దేవుడు వాళ్ళకి ఇచ్చిండు కానీ ఇక్కడ ఇక్కడ సంఘం వచ్చినప్పుడు మనం కూడా అట్లనే ఉండాలని చెప్తుండే నువ్వు జాగరూకు లాగా ఉండాలా చావన ఉన్న మిగిలిన ఫస్ట్ మనం సంపూర్ణంగా ఆయన క్రియల్లో మనం సంపూర్ణంగా ఎదగాల మనం సంపూర్ణతలో మనం ముందుకు పోవాలా తర్వాత చావన ఇంకా కొన ఈ రోజు గొప్ప జనం అంతా ఉంది కదా ఆ సమరయుడు ఆ ఎరుశులేము ఒక మనుషుడు ఎరుసలేము విడిచిపెట్టి దిగి ఎరుకో పట్టణం బయలుదేరాల అక్కడ దిగి ఉంది అక్కడ పదం ఎరుశలేమును విడిచిపెట్టి ఎరుశలం నుండి దిగి ఎరుకో పట్టణానికి వెళ్ళినా అంటే ఎరుశలం నుంచి దిగిపోవటం అంటే మేము అర్థం చేసుకోవాలా ఎప్పుడైతే వాడు దిగిపోతాడో దేవుని సన్నిధిలో దేవుని ప్రాణ ఆయన కాపుదల ఎప్పుడైతే మనం బయటికి వెళ్ళిపోతామో పక్కనే ఉన్న వాడు పొంచి ఉంటాడు నేను వాడు పొదల్లో పొంచి ఉంటాడు వాడు నీ పక్కని నేను పొంచి ఉంటాడు ఎప్పుడు నువ్వు అవకాశం ఇస్తావా నేను మెంగుదావని కాబట్టి వాడు దిగినప్పుడు దొంగల చేతుల్లో పట్టబడి కొన ప్రాణంతో ఒక్క కొంచెం ప్రాణం పెట్టిండు కానీ సంపూర్ణంగా మరణానికి అప్పజెప్పలే కానీ కొంత ప్రాణం పెట్టిండు ఆ కొంత ప్రాణాన్ని దేవుడి నీ ద్వారా వాళ్ళకు ఉపశమనం కల్పిస్తాడు ఆయన వాక్యం నీ ద్వారా వాళ్ళ జీవితంలో స్థిరపరుస్తాడు కాబట్టి ఇక్కడుంది ఆ ఏముంది అక్కడ జాగరూకుడు వై మిగిలిన వాటిని బలపరచము లేక స్థిరపరచము ఉంది అక్కడ చూడండి అంటే మృతులు దేవుని కొమారి శబ్దం విని గడి వచ్చిందనంటే అది మీరు జీవిస్తారు వింటే అన్నప్పుడు ఈ రోజు అది జీవించలేని స్థితులు ఉంది కాబట్టి అది వినలేని స్థితులు ఉంది కాబట్టి దేవుడు నీ ద్వారా దాన్ని వినిపింపజేస్తారంట అది స్వీకరిస్తారు వాళ్ళు ఆ సియో సీయోని తట్టు వాళ్ళు అభిముఖులై అంటే ఎంతో ఆశ కలిగి అభిలాష కలిగి దేవుని వైపు తిరిగినప్పుడు వాళ్ళు ఆ రీతిగా ఆయన సన్నిధిలో వాళ్ళు వస్తారు కాబట్టి ఇక్కడ జాగరూకుడు ఉన్నప్పుడు జాగరూకుల లాగా మనం అని మనం చూస్తాం దానియల గంధంలో మనం చూస్తాం అక్కడ చూడండి కాబట్టి ఇక్కడ ఏముంది అక్కడ ఆ ధాన్యల గంధం నాలుగో ఏడో వచనంలో ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతుల ప్రకటన అనుసరించి జరుగును నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించను మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన తానెవరికి అనుగ్రహింప నిశ్చయించను వారికి అనుగ్రహించినని ఆయా రాజ్యముల అత్యల్ప మనుషులను ఆయన నియమించుతున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్టు ఇలాగ జరుగును కాబట్టి ఏం జరగాలనేది ఆయన డిసైడ్ చేస్తారంట అది దేవుడు తన జాగరూకులకు ఆ దూతలకు ఇస్తాడంట దేవుడు కాబట్టి మనకి ఇక్కడ ఈ దూతలు పరలోకంలో ఉన్నాయి కాబట్టి మనం ఆత్మీయంగా అర్థం చేసుకోమని చూసిన విపేశ పత్రికారు ఉండే ఆరో వచ్చినప్పుడు మనం నిత్యం సీఎను పర్వతం మీద ఆ గొరపెలతో పాటు ఆయన సింహాసనం పక్క మనం కూర్చున్నాం కాబట్టి వాళ్ళు ఆ పత్తి ఒక బిడ దేవుని ఆత్మతో అక్కడ పోయి సంభాషించి మళ్ళీ తిరిగి రావటం మనం చూస్తున్నాం అనుభవాలు మనం చూస్తాం కాబట్టి ఆ ఆ రీతిగానే మన ఆత్మీయ సేవా జీవితంలో మరియు ఆ రీతిగా ఉండాల కాబట్టి నిన్ను దేవుడు ఏ రీతిగా నడిపించబోతున్నప్పుడు వాళ్ళంతా ఎట్లున్నారంట ఆ చనిపోయిన వాళ్ళలాగా ఉన్నారంట జీవించటకు పేరు మాత్రం కానీ మృతుల్లాగా ఉన్నరంట కాబట్టి దేవుని ఆ మృతులు దేవునికో శబ్దం వినాలంటే మనం ఏం చేయాలి దాన్ని ప్రకటించాలన్నప్పుడు అప్పుడు దేవుని ఆత్మ మనల్ని ఏ రీతిగా నడిపిస్తుంది ఆ రోజు ఫిలిప్ని ఏ రీతిగా నడిపించింది అక్కడికి ఆ నసంపు కొడి ప్రకటించడం కాబట్టి ఎన్నో విషయాలు మనం అక్కడ చూస్తాం నసంపుడి విషయంలో కానీ కానీ ఇక్కడ చూసినప్పుడు మనం ఏకల గంధం పది ఇరవై ముప్పై ఏడవ మనం ఇక్కడ ఇది ఈ వాక్యం మనకు తెలిసి ఎండికి పోయిన ఎముకల గురించి చెప్పబడిన వాక్యం కాబట్టి ఇదంతా గొప్ప జనం సాదృష్యం అనే విషయం ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నప్పుడు యహోవ అస్తము నా మీదకి వచ్చను నేను ఆత్మ వసిడినై ఉండగా యహోవ యోవ నన్ను తోడుకొని పోయి నిండి ఉన్న ఒక లోయలోకి నన్ను దింపెను ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించి చుండగా ఎముకల్లో ఆ లోయలో అవి కనబడిను అవి కేవలం ఎండిపోయి అంట చూడండి ఇది మనం ఏ రీతిగా మనం అర్థం చేసుకుంటాం మనం దేవుని అస్తము దేవుని దేవుని అస్తము నా మీదకి వచ్చింది నేను ఆత్మ వస్తున్నప్పుడు ఒక ప్రవక్త ఆయన దేవుని ఆత్మ దేవుని అస్తం ఏ రీతిగా నడిపిస్తుంది ఎక్కడ నడిపిస్తుంది అన్నప్పుడు లోయలోకి తీసుకెళ్తున్న దేవుడు అంటే లోయలో ఏముంటుంది అన్ని ఎముకలు ఉంటాయి కుళ్ళిపోయిన సేవాలు ఉంటాయి మనం చూసినాం కాబట్టి మనం లోయలో ఉన్న వాళ్ళం కాదు మన కొండపైన ఉన్న వాళ్ళం ద్వితీయోపదేశ మనం చూస్తాం ఇరవై ఎనిమిదో మనం చూసిన వాక్యం కాబట్టి మనము కొండ పైన ఉన్న వాళ్ళం కొండ మన ప్రభుకు సాధించినాం లోయలో ఉన్న వాళ్ళు దేవుడు చూపిస్తున్న లోయలో ఏం జరుగుతుంది అన్న విషయం కాబట్టి దేవుడు నిన్ను అక్కడ తీసుకెళ్తున్నాడు ఈ లోయలు ఎట్లా అంటే భయంకరంగా ఉంటే నేను మేము కలర్ చూసినాం ఆ ట్రైబల్ ప్రా ఏరియాకి వచ్చినప్పుడు ఎప్పుడు అంత అంత అలాంటి ప్లేసెస్ కు పోలే లాస్ట్ టైం చంద్రశేఖర్ అన్న మేము అంత గ్రూప్ అంత టీం అంతా నన్ను తీసుకెళ్ళి అక్కడ ఆ ప్రాంతంలోకి అక్కడ మేము ఎన్ని వందల కిలోమీటర్ హైట్ ఫీట్ల హైట్ లోకి తిరిగి తిరిగి పోతూ ఉంటుంది అది కొంచెం ఏమాత్రం అస అజాగ్రత్తగా ఉన్నా కొంచెం ఏమాత్రం బ్యాలెన్స్ అవుట్ అయినా కానీ ఆ లోయలో పడిపోతాయి లోయలో పడితే కనీస ఎనుక కూడా దొరకదు అక్కడ అంత భయంకరంగా లోయలు అయ్యి అంత పైని చూస్తే అంత గబ్బిగయంగా చీకట్లాగా ఉంటుంది లారీలు బట్టి మేము వచ్చినప్పుడు చూసినాం ఆ కార్లో పోతుంటే పైకి ఆ కార్ పోతుంటే అంత భయంకరంగా ఉంది ఆ ప్లేసెస్ నైట్ పోటీ ఎట్లా జర్నీ చేస్తారు నైట్ పోయి ఎన్ని యాక్సిడెంట్ జరిగింది ఆ రోడ్ల మీద చూస్తాం అక్కడ అంటే అంత భయంకరంగా ఆ దుష్ట శక్తులు చీకటి శక్తులు ఉంటాయి ఆ లోయలు ఎందుకంటే ఎన్నో అంత మంది చనిపోయింటారు అక్కడ పడిపోయి యాక్సిడెంట్ ద్వారా అంత భయంకరంగా ఆ చూస్తేనే ఒళ్ళు జలదరించింది అంత భయంకరంగా ఉండే పరిస్థితులు కానీ దేవుడు మమ్మల్ని క్షేమంగా తీసుకురండి మళ్ళా నైట్ జర్నీ నైట్ బయలుదేరు పోయేటప్పుడు డేలో పోయిను నైట్ వచ్చేటప్పుడు ఆ ఒక బ్రదర్కి ఇచ్చింది డ్రైవింగ్ ఆయన చాలా ర్యాష్ గా నడుపుతాడు డ్రైవింగ్ కానీ అన్న ఫోన్ చేసి చెప్పిండు బ్రదర్ మీరు అందరూ మంచిగా నిద్రపోతున్నారు అంతా ఎందుకంటే అలిసిపోయినారు కాబట్టి ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే మీరు జాగ్రత్తగా భాషలతో మాట్లాడుకుంటూ ప్రార్థన చేసుకుంటా వచ్చేవారు అని చెప్పని నాకు నాకు చెప్పిండు ఇక నేనేం చేస్తున్నా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నా ఇంకా ఆ డ్రైవింగ్ వెనక కూస్తున్నా నేను హైదరాబాద్ వచ్చేంత వరకు ప్రార్థన ఆపలేదు భాష మాట్లాడుకుంటా ప్రార్థన చేసుకుంటే దేవుని శుద్ధించుకుంటా ఆరాధన చేసుకుంటూ అట్లనే వచ్చాను కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవుడు మనం నడిపించిండు అంతో భయంకరమైన ఉంది ఒక దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఏమో కానీ దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగదు ఎందుకంటే అంత ఒకసారి అయితే దూకినట్టు ఉంటది మన బిల్లి మించి కిందకి దూకితే ఎట్లా ఎంత అవుతారు ఉంటుంది కొంచెం అటీడిగా అట్లా ఉంటుంది అంటే బ్రేక్ పట్టుకోవాలా టర్నింగ్లు ఎన్ని టర్నింగ్లు ఉంటాయి కానీ అలాంటి స్థితిలో అలాంటి స్థితిలో కొండల ప్రాంతాల్లో దేవుడు అంత భయంకరమైన లోయలు చూసినాం మేము అక్కడ నేను ఎప్పుడు పుట్టి పెరిగినాక ఎప్పుడు అంత లోయలు చూడలే అంటే అలాంటి లోయలు ఉన్న స్థలానికి దేవుడు తీసుకెళ్ళండి అంటాయి అంటే ఏహెచ్ తీసుకెళ్ళండి అంటే ఆ లోయలు ఎంత భయంకరంగా ఉంటే మొన్న అన్న వాక్యం చెప్తుంటే నాకు అప్పుడు అర్థమైంది ఆ లోయలు గుర్తుకొచ్చినాయి అవును కదా ఆ లోయలో ఎన్ని బండ్లు పడ్డా ఎంత మంది పడి ఉంటారు ఆ లోయలు ఎంత చీకటిగా ఉంటే అంత గుబుర్లు గుబుర్లుగా అంత దుష్ ఎంత భయంకరంగా ఉంటే అవి ఉన్నాయి చూడండి తర్వాత ఇంటికి వచ్చినా కానీ అవి ఒకసారి అన్న చెప్తుంటే అవి ఇట్లా అమాంతం ఎట్లా ఇట్లా పైకి వచ్చేస్తే కదా చెప్తుంటే అంత ముందు ఉండొచ్చు అనుకున్నా కానీ అది నేను కళ్ళార రియల్గా నేను చూసిన అది అవి నా మీద రాబోతేనే సైతాన్ని ఇస్తాను గద్దీస్తాను వెళ్ళిపో అని అంత భయంకరంగా ఉన్న చీకటి శక్తులన్నీ అంత గుబురులుగా అంత నల్ల అది అదొక విధంగా ఒక నల్లటి పొగలాగా అంత అంత వింతకరమైన విధాలు ఉన్నాయి అట్లా అంత భయంకరమైన శక్తులు మన పోరాటం కూడా అదే కదా దుష్ట శక్తులతోనే మన పోరాటం కాబట్టి ఆ లోయలకు దేవుని నడిపించినప్పుడు ఆ లోయలో ఉన్నప్పుడు మరి ఎంత పవర్ఫుల్ నీలో నీలో ఆ శక్తి ఉండాలా ఆ లోయలో దుష్ట శక్తులు సైతాం శక్తులు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏము చెప్తుంది ఇక్కడ ఆ లోయలకు ఏచికల్ని తీసుకెళ్ళిండు కాబట్టి ఈ రోజు ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఇది ఒక లోయలాగానే ఉంటుంది ఈ దేశం ఎందుకని లోయల్లో ఎంతో మంది చనిపోయినా ఎండిపోయిన ఎముకలాగా ఉన్నారు ఇస్తాల ప్రజలు జీవించడానికి పేరు మాత్రం ఉంది కానీ వాళ్ళు ఎముకలాగా ఉన్నారు అక్కడ కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అక్కడ ఎముకలు ఉన్నాయి కాబట్టి నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడ అడగగా ప్రవ్వాహోవా నీకే తెలియనని అంటిని కాబట్టి ఆయన అడుగుతున్నాడు ప్రవక్తని ఇవి బ్రతుకత ఎత్తే అన్నప్పుడు నాది నాకేం తెలుసు ప్రవా నీకే తెలియదు ప్ర నీకే తెలియని ప్రవ అన్నప్పుడు అందుకే ప్రవచనం ఎత్తి ఇలాగ ఎముకలతో ప్రకటి ఇట్లను ఎండిపోయిన ఎముకలారా యుహోవ మాట ఆలకించుడి అన్నప్పుడు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా నువ్వు పోయి దేవుని వాక్యం ప్రకటిస్తే ఆ ఎండిపోయిన ఎముకల్లో కూడా దేవుడు జీవమిస్తాడు లేపుతాడు దేవుడు చూడండి మీరు బ్రతుకున్నట్లు చూడండి ఈ ఎముకలకు ఈ ప్రభువైన యుహోవ సెలవిచ్చింది ఏమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీ జీవాత్మ రప్పించున్నాను చర్మం కప్పి మీకు నరములిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మం మీద కప్పేదను మీలో జీవాత్మ మీరు బ్రతుకుదురు అప్పుడు నేను యహో అనేది తెలుసుకున్నట్లు ఉన్నానని మీరు తెలుసుకుందిరాంది అక్కడ ఇందాక మతైశ వార్తలో యహోన్స్ వార్త ఐదో అధ్యయం మీద వచ్చిన వేసి చెప్పిండు దాన్ని విన్న వాళ్ళు జీవిస్తారని మీతో నిశ్చయంగా చెప్తున్నా అన్నాడు కాబట్టి అక్కడున్న వాక్యం ఏంది ఇక్కడున్న వాక్యం ఏంది అంటే ఏ రీతిగా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం కాబట్టి వాళ్ళు జీవిస్తున్నారు కానీ మృతువులనే ఉన్నారు కాబట్టి మీ ఆ జీవం మనం నింపాలా మన ద్వారా దేవుడు నింపుతాడు అనే విషయం చెప్తున్నాడు అక్కడ ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞాపక ఇది ఏడో వచ్చిన చాలా అక్కడేమో ప్రిపరేషన్ చేస్తుండడు ఏడో వచ్చానికి వచ్చేవారికి నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించు చుండగా గడగడ మన ధ్వని ఒకటి పుట్టేను ఈ విషయం అర్థం చేసుకో నీకు ఈ దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చిండో నువ్వు ఏ ఉపదేశం పొందినవో ఆ ఉపదేశాన్ని నువ్వు ఆయన మహిమార్థమై నువ్వు అదని వాడుకోవాలా కాబట్టి ఆయన నాకు ఆజ్ఞ ప్రకారం ఆయన ఆజ్ఞ ఇచ్చిండు కదా ఏసు రావు చెప్పిండు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించమాడు అనేకలు శిష్యులు చేయమాడు మీరు ఉచితంగా పొందుకున్నారు కాబట్టి మీరు ఉచితంగా నేమన్నాడు నా నామలు మీరు అనేకమైన దయ్యాలు వెలగొడుతున్నారు అనేకులు స్వస్థత పొందుతున్నారు అన్ని దేవుడు చెప్పిండు మనకు అవన్నీ కానీ ఇక్కడ మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఈ రోజు ఈ రోజు గొప్ప జనం అట్లనే ఉంది ఎండిపోయిన ఎముకల్లాగా ఉంది జీవం లేదు వాటిలో కాబట్టి పేరుకు జీవిస్తున్నారు ప్రకటన గంధం మూడో అధ్యాయం ప్రకారంగా కానీ జాగరూకుడు నువ్వు ఏం చేయాలా ఆ చావనిన్న వారిని మనం బ్రతికించాలంటే గొప్ప జనము కురపాణంతో కొట్టుకుంటుంది ఫీనుగా ఎక్కడున్న గద్దలు పోగవును కాబట్టి పీనుగుల్ని లాగా గద్దలు పొడుచుకొని తింటున్నాయి భయంకరంగా ఎంత భయంకరంగా ఉంటే పడుచుకొని తింటుంది కాబట్టి మనం అర్థం చేసుకోవాలా అది ఒక సూచన ప్రభు మనకి ఇచ్చింది మత ఇరవై నాలుగు అధ్యయంలో కాబట్టి ఇంకా చాలా దగ్గరలో ఉంది దేవుని రాకడానే విషయం కాబట్టి ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించు గడగడ మన ధ్వని ఒకటి పుట్టెను అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకునేను చూడండి అవన్నీ ఎప్పుడైతే ఆయన చెప్పి ప్రవచించండు ఎప్పుడైతే దేవుని వాకు ఆయన ఆయన వాక్యాన్ని ప్రకటించండు ఆ ఎముకలను ఉద్దేశించి అప్పుడు వాళ్ళు చేసి ఒకటే ఒకటి మొత్తం కలుసుకుపోయినంట అన్ని వచ్చేసింది అన్ని వచ్చేసినాయి కానీ అప్పుడు ఏం జరిగిందన్నప్పుడు నేను చూస్తుండగా నరములు మాంసము వాటి మీదకి వచ్చాను వాటిపైన చర్మం కప్ప అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రం లేకపోయాను అన్ని జమ అయిపోయినాయి కానీ జీవం లేదు కాబట్టి ఈ రోజు క్రైస్తవ సంఘంలో అన్ని చూడండి ఏ రీతి నుంచి ఎక్కడ ఫస్ట్ ఎముకలాగా చూపిస్తున్నాడు తర్వాత వాటికి ఏం లేకుండా ఎండిపోయేలాగా చూపిస్తున్నాడు ఆ లోయ్ చూపించాడు తర్వాత ఆయన ప్రవహిస్తే అవన్నీ జమ అయిపోతాయని దేవుడు హెచ్చరిస్తున్నాడు చూడండి అవన్నీ ఎముకలతో వాటితోనే మాట్లాడుతున్నాడు మీకు ఆ రీతి మీకు ఇస్తా అని చెప్తుంది దేవుడు అన్ని జమేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తున్నాడు అక్కడ జీవం లేదు అప్పుడు అన్ని జమ అప్పుడు ఏం చేస్తానంటే తొమ్మిదో వచనంలో అప్పుడు నరపుతుడ జీవము జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము ప్రభుకు యుహోవ సెలవు జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులని వీరు బ్రతుకునట్లు వారి మీద ఊదుము ఊపిరి విడము ఆయన ఆజ్ఞాపించినట్టు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చను వారు సజీవులై లేచి లెక్కింప సౌఖ్యం కానీ మహా సైన్యమే నిలిచిరి అప్పుడు ఆయన నాతో ఇట్లా నరపొతుడా ఈ ఎముకలు ఇస్రాలను అందరినీ సూచించున్నవి మనం ఎండిపోయినాం వారు మన ఎముకలు ఎండిపోయినాం మన ఆశ విఫలమైపోయింది మనం నాశనం అయిపోయి కాబట్టి ఓ వాళ్ళకి గొప్ప జనాన్ని చెప్పు మా జీవితం ఇంతే ఇంకా మేము ఇంకా ఈ స్థితిలో నుంచి మేము రాలేం ఈ స్థితిలో మా ఈ రీతిగానే మేము జీవిస్తున్నాం మాకు ఇంతే ఆ రీతి అనుకుంటున్నారు గొప్ప జనం అంతా కుంగిపోతాం కదా నువ్వు చేతగానే వాళ్ళని అవుతాం కాబట్టి ఆ శ్రమంలో నుంచి విడిపించడానికే దేవుడు మన దేవు మనందరినీ దేవుడు ఆ రీతిగా నడిపిస్తున్నాడు అలాంటి సేవ దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి మనం ఏం చేయాలా జాగరూకులమై ఉండాలా మనం జాగరూకులమై ఆ చావిన మిగతా వాళ్ళు మనం బ్రతికించాలా తర్వాత ఫస్ట్ మన క్రియలో దేవుని ఇతట సంపూర్ణంగా ఉండాలా వాటిని సరి చేసుకోవాలా మనం మన సంపూర్ణులు మనం సాగిపోవాలా సంపూర్ణకు అలాంటి స్పెషల్ దేవుడు ఆ రీతిగా మనం తయారు చేసిండు ఎవరు స్పెషల్ కాదు కాబట్టి ఏసుప్రవ్ చెప్పిండు పర్లోక రాజ్యంలో ఎవరు గొప్పవారంటే శిష్యులకు వచ్చింది కదా ఎవరికి వచ్చింది శిష్యులకు వచ్చింది నేను గొప్పవాడిని నేను గొప్పవాడి అంటే పేతురు పోయిండు ఎవరిని బందరు పోయి కానీ ఏసిపో చెప్పిండు అలాంటి గొప్ప ఒక పెద్ద సమస్యని దేవుడు ఒక చిన్నదాంతో ఇది చేసింది తెలుసా ఒక చిన్నపిల్లని తీసుకొని ఈ చిన్నపిల్ల వాళ్ళలాగా ఎవరైతే తగ్గించుకొని ఈ రీతికుంటారో వాళ్ళే గొప్పవాళ్ళంటే అప్పుడు వాళ్ళకి అర్థమైపోయి ఒక్కరు కూడా మాట్లాడలేదు చూడు ఆయన ఇచ్చే జవాబు ఎట్ ఎంత అంత అంటే నేను చిన్నపిల్లాగా నేను తగ్గించుకుంటే నేను గొప్పవాడిని నువ్వు తగ్గించుకుంటే నువ్వు గొప్పవాడు అంటే ఎవరు ఏ రీతిగా తగ్గించుకొని జీవిస్తే వాళ్ళే గొప్పవరని అర్థం చెప్తుంది అక్కడ నువ్వు గొప్ప నేను గొప్ప అని కానే కాదు ఎందుకంటే ఆయన దృష్టిలో మనంతా ఒకటే కానీ నువ్వు క్రియల ప్రకారంగా నీకు జీతం అది ఒకటి ఖచ్చితంగా ఉంది నువ్వు ఎంతగా నువ్వు ఎంతగా నువ్వు ఫలం నువ్వు జమ చేస్తావో అంతగానే ఫలం జమ చేస్తారు ఏ రీతిగా ఒకటి ఒక తలాంతి రెండు చేసిండు ఒక రెండు ఇస్తే రెండు నాలుగు చేసిండు ఒకటి ఐదు ఇస్తే ప చేసిండు అంటే తలాంతలు ఉపమానం కాబట్టి నీ ఇచ్చిన తలాంత నువ్వు రెట్టిం చేసుకుంటే అది నీ బాధ్యత నాకు ఇచ్చింది ఒకటే అని చెప్పి పది తలాంతులు ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు అది అది న్యాయం కాదు కదా కాబట్టి వాళ్ళకి అట్లా వచ్చింది అక్కడ తలంపు కానీ దేవుడు ఏం చేసిండు నీ ఇచ్చిన తలాంత నువ్వు ఇచ్చిన దాన్ని నువ్వు రిటర్న్ చేసుకునే బాధ్యత నీది నాది అందరిది కాబట్టి మనం ఆ రీతిగా సంపూర్ణంగా ప్రభులు మనం బలపడాలా జాగరూకులమై మనం ఉండాలా ఎంతో మంది నశించిపోతారు కాబట్టి వాళ్ళ వాళ్ళందరికీ వాళ్ళు మన సువార్త ప్రకటించాలా మనం ప్రార్థన చేస్తున్నా దేవుడు వాక్యం ప్రకటిస్తున్నా కానీ వాళ్ళు వింటర్ ఇందాక చూసిన ప్రవచనం వాళ్ళు ఇస్రాయల్ దేవుని వైపు తిరుగుతున్నారు వాళ్ళు శ్రీయుని తట్టు అభిముఖులై వాళ్ళు నిబంధన చేసుకోడానికి వాళ్ళు పరిగెత్తుకుని వస్తున్నారు సీయును పర్వతం మీద నువ్వు నువ్వు గొర్రెపల్లతో పాటు మన ప్రభువుడు అక్కడ ఆయనతో పాటు నువ్వు కాబట్టి దేవుడు ఆ రీతికి చూ నడిపిస్తాడు కాబట్టి అలాంటి శవకు దేవుడు మనకు ఇచ్చిండు కాబట్టి మనం జీవించిన పేరు మాత్రం కాకుండా మనం ఏం చేయాలా మన క్రియలు దేవుని తట్టి సరిగా ఉండాలి మనం సరి చేసుకోవాలా సంపూర్ణ మనం సాగిపోవాలా అలాంటి కృప దేవుడు మనకు అందరికీ దేవుడికి చిన్న వాక్యం దించిన కాక ప్రార్థన చేస్తాం సోదరం ప్రభా పరిశుద్ధుర గొప్ప దేవ కృపమేడ మహోనతుడ సర్వనుతుడ సర్వసృష్టికి మూలకారులు కూడా నీకు వందాలేసయ్యా నా దేవా దినం ప్రభా నిర్మాత మాట్లాడినారు ప్రభావ నీకు వందాలేసయ్యా ఆ కాలంలో గొప్ప హింస కలిగినప్పుడు ప్రభావ ఒక్కొరొక రీతిగా చెదిరిపోయినారు మీరే చదగొట్టినారు ఆ రీతిగా కాబట్టి ప్రభాల్లో అనేకులు స్వార్త ప్రకటించారు ఎన్నో విషయాలు అక్కడ మీరు చూపించినారు ప్రభా ఫిలిప్ నడిపించినారు ఆ నశించిపోతున్న ఆ నసంపుకుడి దగ్గర ప్రభావ ఈ రోజు కూడా ప్రభు ఎంతో మంది ప్రభావ వెళ్ళిపోతున్నారు కానీ సత్యని గ్రహించిన స్థితులు ఉన్నారు ఓ ప్రభావ ఆ నసంపుకు లా ఈ రోజు క్రైస్తవ సంఘం ఎంతో మంది కూడా ప్రభావ ఆరాధించి కూడా అది తెలియని స్థితిలో ఉంది అది తప్పించుకునే కాబట్టి ప్రభా ఫిలిప్ ఏ అర్థం చెప్పిండో ఏ రీతిగా ప్రభా ఆ ఆ నసంపుడు సువార్త ప్రకటించే రక్షణ నడిపించండు ఆ రీతికైనా గొప్ప జనం అంతా మీరు చెంత మీరు అలాంటి ఆత్మ నడిపింపు దయచేయండి ఎండిపోయిన లోకం ఎమికల్ లోయలో ఉన్నది తవా ఈ రోజు గొప్ప జనమంతా భయంకరంగా ప్రభా నైనా ఇసు ప్రభావ మీకు కనికరించిన అది పోల్ దాంతో ఉపమాన రీతిగా చెప్తున్నారు కాబట్టి ఆ ఎమికల్ లోయలో మీరు నడిపిస్తున్నారు ఈ కాలంలో ప్రభావ మీరు వాళ్ళ సత్యన వారికి ప్రతి వారికి మధ్యలో మిమ్మల్ని పెట్టినారు ఈ లోకంలో కాబట్టి ఎందు నిమిత్తం మిమ్మల్ని పెట్టినారు ప్రభావ సేవలు సంపూర్ణంగా మీరు ఇచ్చిన ఆజ్ఞా ప్రకారంగా మేము మేము నడవాలా మేము అనేకలు ప్రకటించాలా మీ సత్యాన్ని క్రీస్తుని సాక్ష్యం ఓ ప్రభా అదే ప్రవచనం అసలైన ప్రవచనం ప్రభావ మిమ్మల్ని గుచ్చి ప్రవ ప్రకటించినప్పుడు స్వస్థతలు కలిగిన ప్రభావ మనుషులు విన్నారు ప్రభావ అలాంటి అద్భుత కార్యాలు అందరి మా అందరి జీవితంలో నడి మీరు అక్కడ తొలిగింది ప్రభా మేము సిద్ధపడాలా అనేకులు మేము గొప్ప జనం అంతా ప్రభావ పీలుగులాగా తయారైపోయింది ప్రభావ నైనా వయసు ప్రభావాలంతా ప్రభావ గద్దలు పోగై పడుచుకొని తింటూనే ఎంతో భయంకరంగా ఉంది ప్రభావ రాబోయేదా ఇంకెంతో భయంకరంగా ఉంటే ప్రభావ కానీ ప్రభావ మీరు మాకు చెప్పినారు ముందుగానే ప్రభావ మేము జాగరూకులమై ఉండే ప్రభావ ఆ మిగతా వారిని ప్రభావ మేము బలపరచాలా గొప్ప జనం మీరు చెంత నడిపించాలకు ఉపశమనం కల్పించాలా వాళ్ళ బాగులు మేము చూడాలా వాళ్ళు ఆదరించాలా మీకు మయంకరంగా జీవించాలని సహాయపడండి అల్పులైన వాళ్ళు చేస్తే నాకు చేసినట్టు అన్నారు ప్రభావ ఈ లోకంలో ప్రభావ ఎంతోమంది పేదవాళ్ళున్నారు వాళ్ళందరికీ చేస్తే నా చేసేట్టు అన్నారు ప్రభా నా తండ్రి నా దేవాలనే గొప్ప ధన్యత మీరు మాకు అనుగరించేందుకని నీకు వందా ప్రభావ వాళ్ళందరి నడిపించిన వైరస్ బాధ్యత అందరినీ స్వస్థపచ్చండి ఆ కలువరిశీల్లో మీరు పొందిన గాయలలో స్వస్థతుంది ప్రభావ ప్రతి బెడకు సంపమైన స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుద్ధ నామూన ప్రభావ మీరే స్వస్థ పచ్చి మహిమనందండి మీ తట్టు ప్రతి ఒక్క బిడ వినాలా స్వరం వినాల ప్రభావ వాళ్ళు మృతులుగా ఉన్నారు కానీ మీరు ఓ ప్రభావ మీ స్వరం వింటారు ప్రభావ అక్కడ వాక్యం చెప్తుంది ఆ రీతిగా మేము చెప్పాలా ప్రభావ వాళ్ళకి మొబైల్ ఫోన్ ద్వారా మేము చెప్పాలా వాక్యం చెప్తే అవి వింటాయి ప్రభావ విని ప్రభావాలు జీవిస్తారు ప్రభావ మీ వాక్యం చెప్తుంది ఆ రీతిగా అంటే విశేషమైన అద్భుత కార్యాలు మీరు జరిగించే మన ప్రాధిష్టమైన ఓ ప్రభావం ఫ్రీలు వైరస్ బాధ పడి పత్తి బిడ మీరు స్వస్థపచ్చండి మెరుసేసేసారు ఫ్యామిలీ ప్రభావ రూత్ చేశారు ఇంకా ఎంతో మంది సురేష్ ఇంకా ఎంతో ఉన్నారు ప్రభావ పేరు పేరును పత్తి బిడ్డ మీరు ఆశ్రయించండి స్వస్థపించి మీకొక శాసన పెట్టుకొని కేబీపీ గ్రూప్ చుట్టూ మీ చేసి ప్రభావ మీ దూతలు అనుగరించి నూతనంగా అభిషేకించండి రాబోయే దిన బహు విశేషమైన స్వార్థ ప్రకటించారు పత్తి మీరు అభిషేకించి వాడుకొని అలాంటి సేవకులు సిద్ధపచ్చండి ప్రభుత్వం ప్రతి ఒక్కరే నూతన అభిషేకం దండి పతి పిల్ల చుట్టాల కుటుంబం చుట్టు అగ్నికం మీ దూతలు పెట్టండి దృష్టి మీరు కాపాడానికి ప్రభావా వైరస్ బయట పడుకుని మీరు కాపాడు మీ ప్రొటెక్షన్ మీ కాపాడు మాకు అందరికీ అనుగ్రించమని ప్రాద్ష్టమైన నా దేవనా ప్రభావ చంద్రశేఖర అన్న ముట్టాడు ప్రభా అన్నకు మంచి ఆరోగ్యం దయచేయండి మీ పర్లోక జ్ఞానంతో మీకు సముచితమైన జ్ఞానంతో ఇంకా నింపండి ఇస్తూ అనేకమైన విషయాలు అన్నకు మీరు బయలుపరచండి ఎన్నో విషయాలు మీరు మాకు బయలుపరిచిన అన్న ద్వారా నీకు వందాలు ప్రవా మా మధ్యన ప్రభావ ఆయన ఒక ప్రవక్తలాగా మీరు పెట్టినారు ప్రభ మేము సంపూ మేము నమ్ముతున్నాం ప్రభావ నీకు నా దేవన ప్రభావ ఎందుకంటే మేము ఆ రీతిగా ప్రభా మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు మమ్మల్ని అందరినీ ప్రభ వందనాలు ప్రభావ ఎన్నో సత్యాలు మాకు బయలుపరచరచబడుతున్నాయి ఫిలిప్కు ప్రభావ నా తన్నేస్తూ ప్రభా ఆ నసంపుడు లాగా ఉండే ఒకప్పుడు మా జీవితాలు కానీ ప్రభా ఫిలిప్ ఎప్పుడైతే వచ్చి ప్రవా సత్యను ప్రకటించండి అప్పుడు మేము మా మారిపోయి ప్రవ ఆ రీతి మేము మమ్మల్ని ఆ రీతి నడిపిస్తున్న విధానం బట్టి నీకు అందాన్ని చెల్లిస్తున్నాను థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ అన్న కుటుంబం చుట్టూ మీకు కన్ చేసి ప్రవా పిల్లల చుట్టూ మీకు కన్ మీరు కాపాడి మీ ప్రొటెక్షన్ మీ అగ్ని కన్ వైరస్ బాధించి ప్రవా ఒక ప్రవా కన్నా నా దేవ వ్యాక్సిన్ నుంచి మీరు కాపాడమని ప్రార్థిస్తాం వ్యాక్సిన్తో ఎంతో మంది చనిపోతున్నారు ప్రభావ మేము ప్రార్థించూట్రలైజ్ అయిపోతే ప్రభ నా దేవ ఎందుకంటే పవర్ మీరు మాకు ఇచ్చినందుకు నీకు అందాలి ప్రతి ఒక్కరు ప్రతి బిడ్డ ప్రభు సత్యాన్ని గ్రహించి ఓ ప్రభు మీ ఉపదేశం ఆలకించి ప్రవ జాగరూకులమై ఉండి ప్రభావ అనేకులను ప్రభు మించాలా అలాంటి సేవా జీతంలో మమ్మల్ని అందరూ నడిపించి మీరు ఆ కొరకు మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏసు తండ్రి ఆ మెయిన్ ఒక్కొక్కరిగా ప్రార్థిద్దాము మహాపరిషుదుడ మహోన్నతుడా కణిక్రమ గల దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి అయిన ఏసయన నీకు వందనాలు నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి నీ గడిచిన కాలం అంతా కాచీ నీ కృపలో భద్రపత్రివారాత్రములు కంటియే పాప వలే కాచి ఈ యొక్క దినముకు నీ నూతన కృప ఇచ్చి మమ్మల్ని అందరినీ మీ ఉంచి ఈ రోజు ప్రభాన్ని స్వరాన్ని వినే ధన్యత ఇచ్చినందుకు మీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ గణతా ప్రభాములు నీకే వివేగములు కలుగును గాహాలూయ నా దేవ నా తండ్రి ప్రభా తండ్రి ఏదైతే మేము వాక్యం ప్రభా అది స్వీకరిస్తున్నాం ప్రభా తండ్రి అవును ప్రభ పిలిపు ప్రభా నాయన తండ్రి మీ యొక్క లోబడి తండ్రి మీరు ఎటు నడిపిస్తే అటు నడిపించినాడు ప్రభా నడిచినాడు ప్రభా కాబట్టి ప్రభా మేము కూడా ప్రభా తండ్రి నా ప్రభా యొక్క ఉగ్రత జనం తర్వాత ప్రభా మీరు ఏ రీతిగా సేవలు మమ్మల్ని నడిపిస్తే ఆ రీతిగా మేము సిద్ధపడి ఉన్నాం ప్రభా తండ్రి మీరు కూడా మమ్మల్ని నడిపించండి ప్రభా అలాగే ప్రభా తండ్రి నాయన యొక్క జీవమైన వాక్యం ప్రభా ఎన్నో మంది ఇప్పుడు నాయన ఎటు గొప్ప జన సమూహంలో వాళ్ళ శరీరం ప్రభా అనే జీవం లేదు ప్రభా ఈ యొక్క జీవమైన వాక్యం ప్రభా మా ద్వారా వాళ్ళందరికీ వెళ్ళాలా ప్రభా రక్షణ లేని వాళ్ళందరూ రక్షణ పొందాలా మారుమన్స్ పొందని వాళ్ళందరూ మారుమన్స్ పొందాలా ప్రభా నీ నామంలో బాప్తిజం పొందాలా ప్రభా తండ్రి ఎవరైతే ప్రభ నాయన సత్యంలో లేక అసత్యంలో ఉన్నారో వాళ్ళందరూ ప్రభ నాయన అసత్యంలోకి నడిపించే బాధ్యత మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ అంత్య దినాల్లో మమ్మల్ని మీరు బహుగా వాడుకోమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి నా ప్రభా తండ్రి ఎంతో మంది మా ప్రియులు ఈ వైరస్కి ఇన్ఫెక్ట్ అయినారు ప్రభాతండ్రి ఆక్సిజన్ లేక బెడ్స్ లేక వెంటిలేటర్ మీద ఎంతోమంది ప్రియులు ఉన్నారు ప్రభా వాళ్ళందరి పట్ల మీ కణికరం చూపించండి మీ కృప చూపించండి ప్రభా ఆ కలవరిశిలులో మీరు పొందిన గామిల ద్వారా ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగును కాక మీకే మహిమ ఘనత కలుగును కాక అవును ప్రభా తండ్రి సృష్టిలో ప్రభా నాయన ఎవరికి ఇవ్వలేదు ప్రభా ఏ దాసుడికి ప్రభా ఈ యొక్క వైరస్ని గద్దించే హక్కు ఎందుకంటే అది ఆ అధికారం మీరు మీ దగ్గర ఉంది దుష్టుడికి మీరు ఇచ్చినారు కాబట్టి ఏసయ్యా ప్రభా నాయన తండ్రి ఏసయ్యా మీరే దాన్ని గద్దించను కాక తెలు తండ్రి ఎవరైతే భర్తని భార్యల్ని పిల్లల్ని కోల్పోయి ఉన్నారో ప్రభావ ఆయన ఎన్నో సంఘములు కాపర్లను కూడా కోల్పోయి ఉన్నారు ప్రభా తండ్రి ఆ సంఘ సభ్యులు ప్రభా తండ్రి అలాంటి సంఘ సభ్యులకు ప్రభానైనా మీరే ఒక మంచి కాపరిని ఇవ్వండి ప్రభా నా తండ్రి ఎవరైతే కాపరి నయనా తండ్రి మీ అందరూ ప్రతి ఒక్క సేవకుడు మీ అందే నిద్రించినారు మేము అందరం నమ్ముతున్నాం ప్రభా తండ్రి ప్రతి పాస్టర్ ప్రభా ఆయన ఈ వైరస్ ఉగ్రతకి నాయనా తండ్రి ఎవరైతే ప్రభా ఈ వైరస్ వల్ల చనిపోయిన ప్రతి ఒక్క పాస్టర్ ప్రభా వాళ్ళందరూ మీ దగ్గర మీ సన్నిధిలో మీతో ఉన్నారు ప్రభా మేము నమ్ముతున్నాం కాబట్టి వాళ్ళ సంఘములను ప్రభా అక్కడ మీరే సేవకులను ప్రభా అక్కడ నా తండ్రి అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లల్ని మీరే ఆదరించండి కనికరించండి మైన తండ్రి మీరే సదాకాలం వాళ్ళకు తోడయ్యండి నడిపించండి ప్రభావ అలాగే ప్రభాతండి నాయన ఇదిగో ప్రభా ఇంతాక ఒక బ్రదర్ బెద బెద్వలి నుంచి కడపకొచ్చిండటంట ప్రభా నాయన ఐసీయూలో ఉన్నాడంట ప్రభా నా తండ్రి అవును ప్రభాతండ్రి అలాంటి వారికి కూడా మీ జీవమైన వాక్యం మేము చెప్పాలా ప్రభాతండ్రి అవును ప్రభా ఈ టైంలో మీరు మేము ప్రతి ఒక్కరికి నీ వాక్యం చెప్పాలా వాళ్ళని మేము ఎంతగానో ఆదరించాలా ప్రభాతం అండి నా ప్రభా బ్రదర్ని మీరు ముట్టండి తాకండి ప్రభా ఆ కలవరి స్త్రీలో మీరు పొందిన గాయముల ద్వారా సస్థండి ప్రభాతండ్రి అలాగే ప్రభాతం అండి మెర్సీ సిస్టర్ వాళ్ళ కజిన్ బ్రదర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం ఆ బ్రదర్ కూడా వెంటిలేటర్ మీద ఉన్నాడంట ప్రభా ఆ బ్రదర్ని కూడా మీరు ముట్టి తాకి ఆ కలవరిస్థితిలో మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థపరచండి ప్రభా తండ్రి నా ప్రభా ఇంకా ఎవరైతే ప్రభా ప్రియులు ప్రభా ఈ వైరస్ కి ఇన్ఫెక్ట్ అయినారో ప్రభావ ముట్టి తాకి ఆ కలవరిశ్రీలో మీరు పొందిన గాయముల ద్వారా ప్రతి స్వస్థపరచండి తండ్రి అలాగే కేబీపీఎం గ్రూప్లో ఉన్న ప్రతి బ్రదర్ సిస్టర్ని వాళ్ళందరినీ మీ కృపలో జ్ఞాపం చేస్తున్నాను ప్రభాతండి ఈ యొక్క వైరస్కి యొక్క వ్యాక్సిన్కి ప్రభావ వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా మీరే కాచి కాపాడండి ప్రభాతం నాయన ఆ తండ్రి మీరు దినదినం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు ప్రభా మీ యొక్క జీవమైన వాక్యం ద్వారా మమ్మల్ని మాట్లాడి నేను యొక్క పెండ్లి విందికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు ప్రభా కాబట్టి ఈ సమయం ఆసన్నమైనప్పుడు ప్రభాతండ్రి ఆ యొక్క పత్రికలు పట్టుకొని మేము కూడా ప్రభా నాయన పెళ్లి విందికి అనేకులను పిలవాలా కాబట్టి మేము పత్రికలు బట్టి పిలిచే వాళ్ళగా ఉండాలా నాయన పిలిపించుకునే వాళ్ళగా ఆ తండ్రి మేము ఉండకుండా మేము పత్రికలు పట్టుకొని చెప్పాలా ప్రభా అలాగే ప్రభా తండ్రి చంద్రశేఖర అన్న కుటుంబం గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా అన్నకు మంచి ఆరోగ్యం దయచండి ప్రభా తండ్రి ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ప్రభాని యొక్క ఆత్మీయ విషయాలు ప్రభావం చెప్పండి ప్రభా అవన్నీ మేము స్వీకరిస్తున్నాం ప్రభా ఎందుకంటే మమ్మల్ని ప్రభా మీరు సిద్ధపరచడానికి మీరు ఒక ప్రవక్తగా అన్నని మా మధ్య ఉంచినారు ప్రభా అందులో నేను ఎలాంటి సందేహం పడట్లేదు నేను నమ్మకంగా నా హృదయపూర్వకంగా అంగీకరించినాను ప్రభా నేను స్వీకరించినాను కాబట్టి నా జీవితంలో నేను గొప్ప కార్యంలో మేలు చూస్తున్నాను ప్రభా కాబట్టి అన్నకి ఇంకా మరుగైన విషయాలు మీరు బయలుపరచండి ప్రభా అన్న మమ్మల్ని శిష్యులుగా చేసిండి ప్రభ మేము కూడా నాన్న అనేక శిష్యులు చేయాలా ప్రభా తండ్రి ఇంకా అనేక విషయాలు మేము వెతకాలా ప్రభ ఎదిగితే ప్రభా ప్రతిదీ మీరు చూపిస్తారు ప్రభా ఆ ఆసక్తి మాలో ఉంటే కాబట్టి మీ పట్ల ఎల్లప్పుడూ ఆసక్తి ఉండాలా ప్రభా తండ్రి అలాగే ప్రభా నాయన గొప్ప దేవన్ ఆయన నీకు వంద నాలుగు స్థుతులు నాయనా ప్రభా ఈ యొక్క మధ్యాహ్న కళా ప్రభా మీ యొక్క వాక్యం మీరు మాట్లాడినందుకు మీకు మమ్మల్ని ఆ స్వరం ఇని మమ్మల్ని ధన్యులుగా చేసినందుకు దినదినం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ప్రభావు నా తండ్రి ఎంతగానో సిద్ధపరుస్తూ మమ్మల్ని బలపరుస్తూ మాలో ఇంకా ఏమైనా లోకమాల్యం అవన్నీ నీ వాక్యం ద్వారా శుద్ధీకరణ చేసుకుంటూ మేము ముందుకు పోతున్నందుకు మీరు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మీకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు చెల్లిస్తూ నజరేడైన ఏసుక్రీస్తు పరిశుధనామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె హలో ప్రార్థించండి అన్న ఒక్కొక్కరిగా హలో అమృత ఒక్కొక్కరిగా ప్రేజ్ చేయండి అదే కళ్ళు హలో ఆ విసు సుప్రభా నీకే వందనాలు సుప్రభా ప్రేమ గల మాతాండ్రి అబ్రామీ సాకి ఆకొబ్రదేవా ఈ మధ్యాహ్న కళ సమయం అని తీసుకోబా మేము ప్రార్థన చేస్తుండగా మా ప్రతి ప్రార్థన వేసుకువబా నీ సన్నిధికి మరి ముఖ్యంగా చేసుకోబా మేము విన్న వాక్యం వేసుకోబా అది మా జీవితాన్ని నాటుకుపోవాలా మళ్ళీ అలా ఆ రోజు వేసుకోబా మీరు ఎలాంటి వాళ్ళని వాడుకున్నారో ఈ రోజు కూడా వేసుకోబా మేము ఆ విధంగా జీవించాలా మేము మా కొండ మీద ఉండాలా ఇస్తు నువ్వు గొప్ప కార్యం మీరు జరిగించండి గొప్ప విజయాన్ని మీరు దయచేయండి ఎందుబా మన అదేవిధంగా చేసుకోవాబా ప్రతి ఒక్క ఆత్మ నీ సన్నిధికి రావాలా ఇసుపబా ఆ ఆత్మ నరకం పోలికే వీళ్ళేది ఇస్తు ప్రభా అది విడదం కానీ వీళ్ళేది సుప్రభ ఎందుకంటే ప్రభా ప్రతిదీ నువ్వు మాకు ఆ రోజు మీరు శిష్యులకు ఇచ్చినట్టు ఈ రోజు మీరు కూడా ఇచ్చేసారు ఎస్తుభ కానీ మేము అర్థం చేసుకోలేకపోతున్నాం ఎస్తుప్రభ కానీ మా ప్రార్థం ద్వారా శక్తి ఉంది ఎస్తు ప్రభావ నువ్వు గొప్ప కార్యం మీరు జరిగించండి మరి ముఖ్యంగా చేసుకోవాలే భారతదేశం విషయం ప్రార్థిస్తున్నాం ఎసుప్రభా ప్రతి ఒక్క ముట్టండి శస్తపరిచండి ఎంతమందికి అయితే కోవిడ్ ఉందో వాళ్ళకి మంచి ఆరోగ్యబలం దయచేయండి ప్రతి అనారోగ్యంలో వాళ్ళకి విడుదల దయచేయండి ఎక్కడైతే హాస్పిటల్లో వాళ్ళు చికిత్స పొందుతున్నారో అక్కడ శుప్రభ మంచి సౌకర్యంగా ఉండాలా సుప్రభ మన తగిన మంచాలు ఆక్సిజన్ దొరకాలా మన డాక్టర్ల పట్ల నర్సుల పట్ల పేషెంట్ల పట్ల వాళ్ళు మంచి బిహేవియర్ ఉండాలి సుప్రమా మన నిన్నువ పొరుగు వాళ్ళని ప్రేమించమన్న అలాంటి మనసు వాళ్ళకు మీరు దయచేయండి మనం మీరు గొప్ప కారం మీరు జరిగించండి వాళ్ళు వాళ్ళు కూడా ఓపిక సహనం దయచేయండి ప్రతి ఒక్క పేషెంట్ని ప్రేమించాలా శుప్రభ ఇవ్వు గొప్ప కారం మీరు జరిగించి వేయండి మరి అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు బిల్స్ వేయనికే వీళ్ళేది వేస్తు ప్రభా సమాధానమైన జీవితం వాళ్ళకి దయచండి వాళ్ళ పేషెంట్స్ అయిన అమౌంట్ దోచుకోవడానికి వీళ్ళేది వేస్త నువ్వు గొప్ప కార్యం మీరు జరిగించండి మళ్ళీ అదేవిధంగా చేసుకోవాలి ఎంతోమంది బిడ్డలు వేస్తు ఫైనాన్స్ ప్రాబ్లం ఉందరేసు ఈ రోజు ఆ ఫైనాన్స్ ప్రాబ్లం మీరు తీసివేయండి మళ్ళీ రావాల్సిన శాలరీస్ వాళ్ళకి రావాలా మళ్ళీ ఇసుకో ఉన్న లోన్స్ మీరు తీసివేయండి ప్రతి ఒక్క రెండు పుట్ల భోజనం మీరు తినాలా ఇస్త నువ్వు గొప్ప కార్యం మీరు జరిగించండి మళ్ళీ అదేవిధంగా చేస్తు ప్రభా ఎంతోమంది అనాథ పిల్లలు వృద్ధులు ఉందరేస్తు మన అన్న మనం ఇస్తు ప్రభావం గవర్నమెంట్ ఆదుకోవాలా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఫండ్స్ వాళ్ళకి ఇవ్వాలనిస్తున్నా నువ్వు గొప్ప కార్యం మీరు గొప్ప విజయాన్ని మీరు దయచేయండి వాళ్ళు అదేవిధంగా ఇస్తున్నా ఈ భారతదేశంలో ఉన్న ప్రభుత్వంతో మీరు మాట్లాడి వాళ్ళ స్వార్థాన్ని మీరు తీసివేయండి అధికారులతో మీరు మాట్లాడి వాళ్ళ స్వార్థాన్ని మీరు తీసివేయండి అందరినీ సమానంగా చూడాలని ఇస్తున్నా రాబోయే రోజుల్లో దీనివల్ల ఎలాంటి నష్టం చేయడానికి వీల్లేదు ప్రతి ఒక్క బిడ్డని మీరు ముట్టండి స్వస్థపరిచేయండి మరి ముఖ్యంగా రైతు పంట నష్టం కానికే వీళ్ళది ఇస్త ప్రభావ నువ్వు గొప్ప కార్యం మీద జరిగించండి ప్రతి ఒక్క కరోనా పేషెంట్ మీరు పేరు ముట్టండి స్వస్థపరిచండి మీరు రాక ప్రతి ఒక్కరిని సిద్ధపరచుకోమని ఏసుక్రీస్తునం ప్రస్తుప్రభాయనికి నా ప్రయవానికి వందలు సో ప్రభావం సాయం చేసి నడిపించను తిరిగి నడిపించడానికి వందలు ప్రభావం చూడలేక ఉన్నారు నా ప్రియవానికి వందలేసో ప్రభా ఇద్దరం ప్రభా అలలియా మాకు సహాయం చేసిన నా దీవానికి శోతం చేసాం అలలియాశప్రభ ఈ వాక్యం ధర మాట్లాడి కొందలేసో ఈ వాక్యం పెట్టి నా దీవానికి శోతం చేసాం మీరే మాకు సహాయపడు ఏశప్రభ నా దీవానికి వందలు ఏసో ప్రభ ఏసీస్తు నా దీవానికి శోతం చేసాం అలలియా మీరే సహాయం చేయండి నా దీవానికి శోతం చేసాం ఏసే అని రాకడంతో తొరుగుంది యేశప్రభ నా దీవం క్షమకాలం ఉంటున్నాం భయంకర దినాల్లోనూ అలలియ నా దీవానికి శోతం చేసాం శ ప్రభా ఇప్పుడు వాక్యంతో మాట్లాడు అలడి చచ్చిపోయిన బలపరచమంటే సుప్రభ ఆ బలపరచ వాక్యం వేసు ప్రభా వాక్యం వాళ్ళకు చెప్పాలి యశప్రభ చెప్తాను సాహించింది నా ప్రాణీకు పొందాను అభ్రహ్ సాకడు గొప్ప దేవ నీకే గంత నీకే మహిమాకలు ఉంది కాక అలలి అనాది ప్రేరణ మీరు ఉన్నారేశ్వీ శోతం అలలి అనాదీవానికి శోతం చేశాం అలడి క్రైస్తల సంఘం మోడై అలలి అనాదియా పుష్పించే లేక ఫలించే లేక ఉంది శువప్రభ నాదీవానికి ఆ నరప్రభ అట్లేనే ఉంది శువప్రభ ఫ్రీ బాయ్ చెప్తే ప్రభా ఆయన అలలియ ఫలమైన జీతం తీసుకొచ్చింది అలలి నా దీవానికి మా అందరూ వాడుకోని నాకు వాడుకోండి సుప్రభ అలాని ఇంకా సరస్వత నడిపించాను నా దీవానికి శోతం చేస్తాం ఏసానికి సుప్రభ నాదియా ఒక ఆత్మ మీ నసింహతానికి వీళ్ళే స్వప్రభ అలలి నా దీవానికి శోతం మీ మనసు కలిగి ఉండే సుప్రభ అలడియా మేము మీతో నీ ప్రభాగ నాది అలలి బతుమాడుకుంటే సుప్రభ మా దేశంలో ప్రజలు జ్ఞాపం చేసుకోండి అలలింగ నాదియా ఎంత మంది వైరస్ లో ఉన్నారు బెల్డ్ ఉన్నారు సుప్రభ వాళ్ళ పాపం క్షమించండి ప్రభావ మీరు చెప్పినారు యువ పాపం నిలబడి అలా క్షమించబడుతున్నారు వాళ్ళ పాపం క్షమించబరతబడుతున్నాయి అలాంటి అవిశ్వాస ప్రార్థన తన రోగి వాళ్ళ పాపం క్షమించబడి చెప్పినభ నా దీవాన్ని శోధన చేస్తాం అదే వాక్యం ధర మీరు ఖాయం చేయండి నా దీవ అందరూ చేయండి అలాంటి జీవం లేదేశ్వర జీవం పోయండి నీ గాయాల జీవం ఉంది ఆ వైరస్ వేస్తున్న వాళ్ళకి గద్దించు నా దీవాన్ని ఖాళీ చేయండి ఆ వైరస్ తెలిసి పోవాలప్రభ మీరు ఖాళీ చేయండి ప్రభావ మీరు గద్దించండి ప్రభా అలా మీ వాళ్ళని కానీ మీ గారు అలా స్వస్థత రావాలి ప్రజల్ని అలాని వాళ్ళతో మాట్లాడి ఆత్మ తెలవండి ఆ గుడితో నుంచి విడిపించండి సో ప్రభావాళ్ళ జ్ఞానం రావాలా అలలియా వాళ్ళ స్వచ్ఛత కలగల నాది సిలిండర్ల ప్రభావ మీ యొక్క రక్తం పూసే దయచేయండి ట్యాబ్లెట్లు రక్తం పూస దయచేయండి ఎక్కడికి సైతాన్ని మన దూర్తాన్ని వీలెస్ప ప్రభావ అలలియా దాన్ని గద్దించండి సో ప్రభావ పతి ఒక్క లేవాలా అలలిగా నీ శిలవ దగ్గర రావాలి సో ప్రభావ చేయండి నాదివ హాస్పిటల్లో ఎంతో దోసుకుంటుండే సో ప్రభావ అలలియా నాది జ్ఞానం దయచండి జాలి పెట్టని ఆ దుష్ని గద్దించండి నీ ప్రేమ వాళ్ళని కొమ్మనించండి సిలవలో డాక్టర్లు ప్రేమ ఇచ్చండి వాళ్ళవి కఠిన తొలగించి జ్ఞానం తెచ్చలేయండి నాది వాళ్ళు సేవ చేయాలి వాళ్ళ రక్షణ పొందాలా అలానే వాటి బయట ముట్టని తాకండి వాళ్ళు చేయడానికి కొంచెం జ్ఞానం తెచ్చేయండి వాళ్ళ మీద తాకండి ఉంటుంది బతుకొని వెళ్ళాలి రక్షణ పొందాలా సుప్రభా మీరు కారం చేయండి ఎంతమంది వైరస్ హిందూస్తున్నా కానీ అలాగే ఎంతమంది ఈ లోకం వాళ్ళ కుటుంబం బరభా చచ్చిపోయింది సుప్రభా ఇ కుటుంబం మొరబెడుతున్నాం వాళ్ళు ఓదార్ చేయండి దుఃఖం తొలగించి అలలియ మీరు మాట్లాడండి వాళ్ళ నీ దగ్గర సహాయం చేయండి కావాలి సుప్రభ ఆహారమైన సహాయం చేయండి నా ప్రియవానికి వంద యేశ్వర్రభ యేశ్వ్రభ మీకు కార్యం చేయండి మీ కార్యం చేసే దేవుడితండి అలలియ నా దేవానికి మా ఎంతో ప్రతి రక్షణ పివులు ఉన్నారు పాస్తలు ఎంతో మంచి చచ్చిపోయినారు వాళ్ళ కుటుంబ ఇడవబడి వాళ్ళ కుటుంబం ప్రాధిస్తున్న సుప్రభ వాళ్ళని నిధులుస్తున్న కనుక ఆ కుటుంబం ఓదార్చండి శుపప్రభ వాళ్ళు ఉల్లాసవతనం ధరించే ప్రసిద్ధాత్మ గుమనించండి వాళ్ళ ఆత్మ తెలివండి అందరు ధైర్యం దండి ధైర్యం చేసుకొని నీకోసం పౌరుషం సేవ చేయాలా అలాగే అన్ని సంఘాలు సత్యం రావాలేసో ప్రభా ఓదేమను కారణం చేయాలి వాళ్ళ బి ఆత్మను తెరవండిసో ప్రభావ నాది ఏమన్నా ఇష్టం పలమల జీతం తీసుకురండి అందులో ప్రభా ఏం దుఃఖం ఉంది తొలగించండి వాళ్ళ బి కావాలని సహాయం చేయండి మా అలాంటి కింగ్డమ్ ప్రభావాలని రాజ నుంచి మొదలబెడతాను వాళ్ళవి ప్రభావ జ్ఞానం తెచ్చని ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీలో జ్ఞానం చే వాళ్ళు ముందు రావాలా దేశం ప్రాణం పలాపన చేయాలి ఇష్ట మంచిగా ప్రభావాలు అనేది చేయాలా అలలియ వారేజ్ కలిగింది అలరియా ప్రేరకులు పంపించండి స్వప్రభ వాళ్ళము స్వస్సపరచండి స్వస్భానికి ఇంకా పోద స్వప్రభ నా దేవాన్ని సాక్షిగా ఉండాలి అక్ష ఆకరించండి నీ కావాలి స్వప్రభ మీరు అందరు నా ప్రభానికి పొందాలి చెప్పి మీరు ప్రతి బిడ్డకు మీరు తాకని ముట్టని ప్రసిద్ధాత్మ విషేకం దేవలు వాడుకోండి అలలి నీ కోసం ప్రభా నీ వాక్యమైన మంట అరగలాలా అలలీ అనా దీవానికి శ్రోతం చేస్తాం అందరి కుటుంబం మీరు భద్రపరచండి అగ్నికరించండి ఎవరివి ప్రభాస్ సాధించండి నా దీవానికి శ్రోతం చేస్తాం ఇంతమంది వాక్యం ద్వారా మాట్లాడి అలలి అనా దీవానికి లోయ లోకం ఎండిపోయిన లోకంలో ఉండేసో నీ బిడ్డలైనా కానీ వేసు ప్రభా అన్నిలైనా కానీ ప్రభా అల జీవం లేదు ఈ వాక్యమైన జీవం అలలీ అనాది అరస్వతి చూసుకుపోవాలని చెప్పింది వేసు ప్రభా అలలియ ఈ వాక్యమైన జీవం అలలియా మనం పొందిన నీ జీవం మీరు ప్రవా అలలియా వాళ్ళకు పర్వా అలలియా మీరు అలాగా వాడుకోండి పిల్లి పిలికి అన్న మొట్టం తాకని ఆరోగ్యం దా బలం దాన్ని ఇంకా సత్యాన్ని బయలుపరచని అగ్ని కంచండి శక్తి దండి అన్న ఫ్యామిలీ అగ్నికంచండి నూతన శక్తి బలం దేండి అలలియా వాల్పి సేవలు వాడుకొని నా దేవాణి శోతం చేసాం ఆ ప్రకారం మన తని యశప్రభ మన తని చక్రోది బ్రహ్మ ముట్టం తాకాలి జ్ఞానం తెలియచని మీ సేవలు వాడకొని వాళ్ళ యాడి ముట్టం తాకాలి వాళ్ళ బాల్య ముట్టని ఆరోగ్యంలో స్వస్పరచని వాళ్ళ కుటుంబంలో ఎవరైతే తాగి వాళ్ళు బీ స్వసపరచని నా దేవాన్ని శ్రోతం వాళ్ళ బీసేవాడుకోవాలా దేవాన్ని శ్రోధం చేసుకొని ఇంకేవాళ్ళు మర్చిపోయిన యశుప్రభ మీకు తెలిసేందు ప్రభ ఆ బిడ్డని ఆదరించి ఆ కలవరి శుభ్ర చూపే కృప చూపించి మనందరూ ఆక సిద్ధపరచుకొని పరిశుభాత్మ నడిచే ఈ ప్లేట్ ద్వారా గొప్పకారం చేయమని ఇస్తున్నా ప్ర శుద్ర చతుర్స్తోత్రాలైనా కృపగల తండ్రి మహోన్నతడుగు దేవ మహిమ స్వరూపి మీకే వదనాలు వేసయ్యా ప్రభా ఈ కాలం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడనందుకు మీకెంతో వదనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నైనా ప్రతి విషయంలో తనుమల్ మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించినారు నైనా దాన్ని బట్టి మీకెంతో వదనాలు ప్రభా కాబట్టి నేను మేము కూడా మిమ్మల్ని సంపూర్ణంగా ప్రేమించాలనే సహాయపడండి మిమ్మల్ని ప్రేమించే వారు మీ గురళం కాస్తారని వాక్యాంశ లభిస్తుందైనా అదే నిజమైన ప్రేమ అన్నారు ప్రభా కాబట్టి ప్రతి ఒక్కరిని తనమల్ని మేము వారి భావగోగుల గురించి ఆలోచించాలా వారి గురించి ప్రార్థించాలా వారి కొరకు తన మళ్ళీ కార్యాలు మేము చేయాల ప్రభావ అటువంటి సేవా జీవితాలు నడిపించమని ప్రార్థిస్తున్నాం నైనా మేము ఉంటున్న కాలాల ప్రభ ఎన్నో సంవత్సరాల నుంచి మమ్మల్ని హెచ్చరించినారు ప్రభా భద్రపరిచినారు అవునైనా స్థిరపరిచినారు కాబట్టి వీటిని గ్రహించిన మేము తండ్రి గొప్ప జనం పట్ల తను మళ్ళీ ఆదరణ కలిగి ప్రవర్తించలగిన సహపడండి వారిని కించపరచకుండా వారి గురించి దుఃఖపడకుండా వారి గురించి బాధపడకుండా ప్రభావ ప్రే ప్రార్థించి వాళ్ళని వాళ్ళకు ఉపశమనం కల్పించే బిడ్డలగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అవును వాళ్ళు రెచ్చగొట్టే మాటలు కాకుండా క్షమించే గుణం కలిగిన అటువంటి తలంపులతో మనం ప్రార్థించేలాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం పెద్ద అన్నిటిని తాళమన్నారు అన్నింటిని సహించమన్నారు అన్నిటిని భరించమన్నారు ప్రభా అటువంటి ప్రేమతో మేము ప్రేమించలేకనే సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఆ యొక్క వైరస్ బారిన పట్ల వారి గురించి ప్రార్థిస్తున్నాం వారికి ఏ రీతిగా మేము ఉపశమనం కల్పించాలో మీరు మాకు చూపిస్తున్నారు మార్గాలు అవన్నీ మేము అవును ప్రభ కేవలం ప్రార్థించే వాళ్ళమే కాదు ప్రభా విశ్వాసంలో ముందుకు పోయే వాళ్ళలాగా మనం తయారు ప్రార్థిస్తున్నాం ఏ రీతిగా వారికి యొక్క మార్గాలు చూపించాలను మీరే మాకు జ్ఞానం అనుగ్రించండి బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు మీలోనే ఉన్నాయి ఎసఐఆ కాబట్టి వాటిని మేము అనేకులకు చూపించాలా ఈ వైరస్ నుంచి ఎట్లా బయటికి రావాలా వైరస్ నుంచి ఎట్లా కాపాడుకోవాలా అవి మీరు మాకు ఆల్రెడీ చూపించేస్తున్నారు ఇప్పుడు మేము వాటిని అమలు పరచాలా ప్రతి క్షణం మీ మీద ఆధారపడడం కానీ ఆ నేర్పాల ప్రభు వాళ్ళకి ఆ రీతిగా తనమల్లి సేవలు నడిపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా అన్యులు తండ్రి ఈ క్షణం మీ చెంతకు వచ్చే అవకాశం ప్రభు కాబట్టి మేము ప్రకటిస్తే తప్పక మీ చెంతకు వస్తానైనా ఈ టైంలో కాబట్టి దాన్ని ప్రభావ సధీనం చేసుకుంటే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి బ్రదర్ నిశిస్త ఆశ్రయించండి వారి చుట్టూ కంచివండి వాడి బిడ్డల కుటుంబాలకు చుట్టూ కంచి సంతానం లేని వారికి సంతానాలు దయచండి ఉద్యోగాలు అద్భుతాలు చేకూర్చండి తను మళ్ళీ ఆర్థికంగా మెరుగుపరచండి గృహాలు అనుగ్రహించండి వారిని ఆశీర్వదించండి సమృద్ధిగా ఆర్థికంగా మెరుగుపరచండి మీ సేవలో మల బలపరిచి తండ్రి రాజక రాజులైన యాజక సమూహంగా తయారు చేసి మీరే మహిమను అందండి మీరు రాక మరచుకోమని ఏ శుక్రీస్తున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రార్థించండి అన్న సోదరం రాజా పరశురా పరుశుడ పరశుడ తండ్రి ఇసు ప్రభా తండ్రి మధ్యకాల సమయంలో ప్రభా మాకు ఏ అవకాశం ఇచ్చినో నీకు వందనాలు అన్నా వైపు వరకు దేవా మీరు ఎక్కలెక్కినో మమ్మల్ని తండ్రి నీకు వందనాలు తండ్రి ఇసు ప్రభా దివానికి ఎంతో వంద నాలుగు స్తూ స్తోత్రాలు చదిస్తున్న మెసు ప్రభాత ఇసు ప్రభా వాక్యం ద్వారా వీరు మాట్లాడినైనా ఈసు ప్రభా దివా నీకెంతో వంద నాలుగునైనా ప్రభా ఫిలి యొక్క ప్రభావ ఆత్మకు లుబడి నడిస్తాయా మీరు చెప్పినట్లు ప్రభా అతను పోయి నడిస్తాయా ఆ రోజు అన్నపంతకుడు ప్రభా తను అతనుకున్న యొక్క ప్రభా యొక్క డౌట్స్ అన్ని క్లియర్ అయింది అతను రక్షణ గ్రానికి ఆవిష్కారం ప్రభా అతను రక్షణ రక్షణకు వచ్చేసి మెస్తూ ప్రభావ నీకెంతో వంద నాలునైనా ప్రభా వాక్యం ద్వారా మాట్లాడినైనా నీకు అలాగే హెచ్కేల్ హెచ్కేల్ బంధుల్లో కూడా చూపించిన ఎస్ ప్రభా అది జీవం లేని ప్రభావ ఎంకలు పడిన ఇస్తాయా ఇస్తాయా గొప్ప జరసం అంతా కూడా అలాగే ఉన్నది ఇస్తు జీవం లేదు అంటే సత్యమైన వాక్యం జీవం దేవా మీరే జీవం అని చెప్పిన జీవం లేనే మార్గం నేనే వాళ్ళ జీవితాలలో మీరు లేదు ఎస్సు వాళ్ళ జీవితాలను వాళ్ళకి కలిగించాలా ఇస్తు ప్రభా దేవా కార్యం జరిగించండి దేవు మంది దేవా వయస్సులో ప్రభావ పడే ఉన్న ఇస్తాయా వాళ్ళందరినీ ముట్టండి హీల్ చేయండి రక్షణ మార్గం నడిపించండి వాళ్ళని సంపూర్ణంగా హీల్ చేసి ప్రభా మీ కృపలో భద్రపరచుకోండి ఎస్సు ప్రభానికి ఎంతమంది అద్భుతమైన కార్యాలు జరిగించండి నేను ప్రతి ఒక్కరు ఎస్సు ప్రభా ఆత్మరక్షణ వచ్చేలాగా సాయం చేయండి ఎంతమంది అయితే హాస్పిటల్స్ ప్రభా వాళ్ళందరినీ తండ్రి ఆ బిడ్డలందరినీ బిడ్డలే అన్నా ఎస్ ప్రభా మీరు మీ కృపను చూపించండి మీ ప్రేమను చూపించండి నేను ఎస్సు మా ప్రార్థన వల్ల ప్రభా తండ్రి కేసు తగ్గిన మేము నమ్ముచ్చిన ఎస్సు ప్రభాన్ని ప్రభా హాస్పిటల్స్ అన్ని ఎంటి కావాలా యస్ ప్రభా దేవాణ్ కార్యం జరిగించిన ఆయన హాస్పిటల్లో జరుగుతున్న ప్రభావ ప్రభా హాస్పిటల్స్ అన్ని దోషుకో దింటున్నాడు ఎస్తి ప్రభావ వాళ్ళ లోపలని యొక్క భజమునుకు పుట్టించండి విశ్వేవా వందనాలు అయినా అలాగే ప్రభా ఐస్ ప్రభావ వ్యాక్సిన్ కోసం ప్రయోజిస్తున్నాం విశ్వ ప్రభావ వ్యాక్సిన్ లో మీరు రక్త ప్రోక్షణ దయచేతండి ప్రతి బిడ్డకి ముట్టి సుస్థాపరచండి ఆ వ్యాక్సిన్ అంతా నీరుగా మారిపోయినా సహాయించండి ఏసు ప్రభా నీకెంతో వందనాలు అందరూ మేము ఒక రక్త రక్షణ దయచేసి ఆత్మరక్షణ వాళ్ళకి దాయించింది మీ కృపల భద్ర పచ్చుకొని దేవా తండ్రి విషయానికి ఎంతో వంద నెలైనా మీరు అద్భుతమైన కార్యాలు తండ్రి యేసు ప్రభా మా దేశంలో ఇంకా ఎంతమంది తిండికి బాధపడుతున్న వాళ్ళు అందరికీ ఆహారం మీద ఇచ్చేయండి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దిండి శాలరీస్ దేశ ఫుల్ శాలరీ వచ్చేలాగా సహాయం చేయండి ప్రభావానికి ఎంతో వంద నెలలైనా ముఖ్యంగా ఆత్మరక్షణ మీద ఇచ్చేది తండ్రి ఆ బిడ్డలందరూ ఆత్మరక్షణ వచ్చేలాగా సహాయం చేయండి దేవా మీ మమ్మల్ని అందరినీ ఇంకా ఆ పిల్లలు నడిపించలే తండ్రి దేవా ఇంకా మన బలమైన ప్రభావ ఇష్ట ప్రభావం యొక్క వాక్యం ప్రభావా చెప్పాలా దేవా అనేకుల ప్రభావం యొక్క వాక్యం చెప్పి సత్యంలోకి తీసుకొని రావాలా ఇష్టప్రభా దేవా మళ్ళీ ఇంకా ఏమైనా పాపాలు ఉంటే క్షమించండి మా తప్పులు ఉంటే క్షమించడే దేవా మాకందరికి స్వస్థత వరం దీని దేవా మరి అభిషేకించండి దేవా మళ్ళీ కేవీపీఎం గ్రూప్ లో ఎంతమంది అయితే ఈ ఆన్లైన్ లో ప్రభావం ఎంతమంది సేవ చేస్తున్నారో వాళ్ళు అందరినీ ఆశ్రయించండి ఆ బిడ్డలందరికీ తోడుగుండీ దేవా వల అనేక విధాలుగా ప్రభు అందరికి సహాయం చేస్తున్నారు కదా ప్రభావ మీరు వాళ్ళకు తోడుకోండి మీ సహాయం వాళ్ళకు దయచండి ప్రభావ అద్భుత కరోడానికి ఎంతో వందనాలు ప్రభావ ఇంకా మళ్ళీ వైరస్ బాధ్యతలు ఎంతమంది అయితే పడినారు ఇద్దవా వాళ్ళందరినీ కూడా ముట్టండి దేవు ఆ బిడ్డలందరినీ ముట్టి హీల్ చేయండి వస్తాపరచండి దేవానికి ఎంతో వంధనాలు ఆ కుటుంబంలో సమాధానం మీద దండి ఈ వైరస్ ని మీరు గద్దించండి తండ్రి సేమ ప్రేమను చూపించండి దేవా ఓ గొప్ప తండ్రి అయినా అద్భుతమైన కార్యాలు జరిగించండి తండ్రి ఎంతో ఎంతమంది కుటుంబాల వాళ్ళ ప్రియులను పోగొట్టుకున్న ఇస్తాయా ఆ కుటుంబంలో సమాధానం తెచ్చండి ఇస్తా మీ ప్రేమను అక్కడ పెట్టండి ఇస్తుప్రభ తండ్రి మీ కార్యం జరిగించండి ఇస్తు ప్రభా అద్భుత కరోడానికి అద్భుతమైన కార్యాలు జరిగించండి ఇసుప్రభాప్రభందరికీ విడుదల మీద ప్రకటించండి ఇస్తు ప్రభా తండ్రి వాళ్ళని ఓదార్చండి ఇస్తు దేవానికి ఎంతో వంద నెల అద్భుతమైన కార్యాలు జరిగించండి ప్రతి కుటుంబాన్ని రక్షించుకోండి దేవత బిడ్డ ప్రభా నీ నామంలో బొక్కలు వొందాలావా ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఒక్కరు నీ తట్టు ఆకర్షించబడాలా దేవా ఏసు ప్రభా నువ్వు కార్యం జరిగించండి మీ తట్టు దేవా ఏసు ప్రభా నీకెంతో వందనాలు అయినా ప్రభా నీ మీద ఆధారపడి ఉండేలాగా సహాయం చేసి ప్రభావ నీకు ఎంతో వందనాలు ఈ కోడికరు మీరే ఆధితం వహించాలని ఏ శ్రీ కృష్ణ విశ్రాంతి అండి అమ్మేను మేను స్తోత్రం ప్రభా నేన మా ప్రభా న పాదంలోకి వీళ్ళ స్తోత్రాలు దేవాయసే మా ప్రభావ ఈ మధ్యాహ్న సమయంలో దేవాయస్మర మన సూసపరిచి దేవాయస్మ ప్రభా తిరిగే బిడ్డలు ఉంటా సాయం చేశారు మా ప్రభా ఎక్కడైతే ఈ ధర్మకు ఉంటారో నేను ఉంటానని చెప్పారు మా ప్రభు బట్టి స్తోత్ర మా ప్రభా దేవాయస్మా ప్రభా నీకు అందరు దాసులు కలుసుకొని మీటింగ్ లో ఉన్న దాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు ఇంకా రానివారు వచ్చకు సాయం చేయండి మా ప్రభావ నీకు మిన కుమరించండి మా దేవాయస్మ మీ వాక్యం చేత మాట్లాడిన దాని బట్టి స్తోత్రం మా ప్రభా దేవాస్మ నీరు కట్టి ఫలింపాలా మా ప్రభావ దేవాయస్మ ప్రభావం మేము ఇంకా దేవాయస్మ ప్రభావ మీ మర్మాలు తెలుసుకొని దేవాయస్మ ప్రభావ మీ తండ్రి తిరిగకు సాయం కూడా బోధించాలన్న సాయం చేయండి మా ప్రభావ ఇక్కడైనా అస్సమ్మ పైన కుమరించండి మా ఈ వైరస్ వల్ల ఎంతో మంది మనిషిని కుటుంబాలకు ఆదరణ దయచండి మా ప్రభావ ప్రతి ఒక్క తక్కువ ఫీజు తీసుకోవాలా మా ప్రభు ఇకమైన ప్రతి ఒక్క గవర్నమెంట్ పట్టించుకోవాలి మా ప్రభా దేవామ ప్రభు బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ అని దేవా దేవాయస్మరు ఎన్నో దేవ రకాల వ్యాధులు వస్తున్నాయి మా ప్రభావ అంతకాల దిన దేవాయస్మా ప్రతి ఒక్క దాన్ని ముట్టి ముట్టండి మా ప్రభావ దేవాయస్మారు ప్రతి ఒక్క దారి నుంచి విడుదల దయచేయండి మా ప్రభా మీరే స్నాయం చేయండి మా ప్రభావ దేవాయస్మ ఎంతో మంది గొప్ప జనం నశిస్తుంది మా ప్రభావ దేవాయస్మపు ప్రభు మన దేవాయస్మా నీ తట్టు నీలో ఉన్న దాన్ని బట్టి నీకు అది నాశా దేవాయస్మ సాధారణ క్రియదాన్ని లయపరచండి మా ప్రభా దేవాయస్మ ప్రభా మేము ఇంకా దేవాయస్మ ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో దేవాన్ని అందరూ నిరీక్ష గారికి దేవాయస్మ ప్రభా ప్రతి ఒక్క దాంట్లో దేవా సత్యంతో ఉండి దేవాయస్మ ప్రయకొని దీవించాలని సాయం చేయండి దేవాయస్మణి ఆర్ణ దేవామ ప్రభా మేము పాటించాలా మా ప్రభా దేవాయస్మ ప్రభా దేవారే సాయం చేయండి మా ప్రభా దేవా ప్రభా ప్రతి ఒక్క వైరస్ ని దేవాయసినప్పుడు ఇంకా దేవాయస్రభ ఎంతో మందికి పాజిటివ్ ఉంది మా ప్రభా దేవా సిస్టర్ వాళ్ళ దేవాయస్యమ ప్రభావ చుట్టాలకు ప్రతి ఒక్కరికి దేవాయశ్రమాప్రభ మీరు బిడ్డ దయాచేయండి మా ప్రభా మీ తట్టు తిరిగి తీసుకుని బిడ్డలుగా ఉంటాక సాయం చేయండి మా ప్రభా ప్రతి పక్షులకు గర్దించండి మా ప్రభా దేవాప్రభ మీరే తోడైన దాన్ని బట్టి వందనా స్తోత్రాలు దేవాసప్రభ దేవాప్రభ ముఖ్యంగా మా ప్రభా దేవా రోడ్ కొంటే దేవాయసా ఎంతో మంది అడుపుకున్న వాళ్ళు ఉన్నారు మా వారికి ఒక పూట భోజనం పెట్టే సాయం దయచేయండి మా ప్రభావా దేవాస్మ ప్రభావ ప్రతి ఒక్కరికి దేవాయస్యమ ఒక రోజు దేవాయస్మరు మేము మీకు సేవ ప్రేమ కలిగిన సేవ మేము చేయడానికి సాయం చేయండి మా ప్రభావా ప్రతి ఒక్క బిడ్డను దేవించి ఆశ్రయించండి మాత్ర మీరే తోడైన దాన్ని బట్టి దేవా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఎవరికైతే మ్యారేజ్ వాళ్ళు వారికి అందరికీ దేవాయసం ప్రభావా దేవా ప్రతి ఒక్కరి మీరు దయచేస్తారని త్వరగా రాబోతున్న వేడుకొచ్చు ఆమె ప్రభాన్ని పాలు పొందుతండి ఇంత మంచి అవకాశం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలి తండ్రి ప్రభా అదేవిధంగా నేను ఎస్సే గత వారం కింద కాపాడి అందుకుని కొందనాలి తండ్రి ప్రభా మీరు లాక్డౌన్ అంతే కాపాడినందుకు నీకు వందనాలి తండ్రి ప్రభా మన ముఖ్యంగా నేను పొద్దున్న నుంచి ఇప్పటి కృతజ్ఞతలు స్థుల సూత్రం తండ్రి ప్రభా ఇంత మంచి అవకాశం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలి తండ్రి ప్రభా అదేవిధంగా నైన్ ప్రభ ఎంతో మంది నైన్స ప్రభ వైరస్ పడడం బాధ బాధపడుతున్నారు ప్రభా వాళ్ళ కుటుంబానికి శాంతం సంబంధం తెచ్చండి ఏసు క్రీస్తు నమ్మకం స్వస్థత రావాల తండ్రి ప్రభా నేను నిన్ను నమ్ముకున్న బిడ్డల తండ్రి ప్రభా మరి నేను ఏర్పరచుకున్న తండ్రి ప్రభా నేను సార్ సహాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అలాంటి వారికి నేను ఎంతో మంది నేను వేసే ప్రభా బెడ్స్ దొరిక ఒక వెంటిలేటర్ దొరిక ఆక్సిజన్ ఇబ్బంది పడుతున్నారు తండ్రి ప్రభా వాళ్ళకి సహాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా నేను వేసే ప్రభా మరి వాళ్ళ తట్టి రావాలండి ప్రభా వాళ్ళ వాళ్ళ వాళ్ళ లో వాళ్ళ దాంట్లో ఏం లోపం ఉందో మాకు తెలియదు కానీ తండ్రి ప్రభా వాళ్ళకు ఒక మంచి అవకాశం ఇయ్యను తండ్రి ప్రభా వాళ్ళు మళ్ళీ నీ తట్టు తిరిగి కష్టం ఉన్నా నష్టమున్నా ప్రభా లాభం ఉన్నా నైనా సేమ్ తండ్రి ప్రభా వాళ్ళు నీ దగ్గరికి రావాలి తండ్రి ప్రభా ఎస్ ప్రతి ఒక్కరు బిడ్డ నశిం రచింపకూరుతున్న ప్రభ నైనసే ప్రభ రషించిపోతున్నారు తండ్రి ప్రభా వాళ్ళట్లా జరగకుండా నైనసే ప్రభ మమ్మల్ని తయారు తండ్రి ప్రభ అదేవిధంగా అనేకులకు నీ సువార్థ అందపడడానికి నైనస మమ్మల్ని ఏర్పరుస్తున్నందుకు నీకు మమ్మల్ని తయారు చేస్తున్నందుకు నీకు వందనాలి తండ్రి ప్రభా అందరికీ నీ సువార్ నీ సువార్త పంచి పెట్టాలి తండ్రి ప్రభా నేను ఎస్ నువ్వు ఏ తండ్రి ప్రభా మేము కూడా మా శత్రువులోని మిత్రులు ప్రేమించి నీ సువార్త నీ సువార్త ప్రతి ఒక్కరికి అందబడ సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ ఎసఐ అదేవిధంగా ప్రభా భయంకరమైన రోగాల నుంచి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభ బ్లాక్ అండ్ వైట్ అండ్ ఎల్లో ఫంగస్ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం ఇంకా మరి ఎక్కువగా వస్తాయని చూపి అనేకమైన రోగాలు వస్తాయని చూపించినారు తండ్రి ప్రభా నన్న నీకు ఎంతో ప్రభా అవన్నిటినీ నేనేస్తే ప్రభా మరి మీరు మీరు పెట్టినారు తండ్రి ప్రభ పట్ల జాలి ప్రేమ దయ చూపించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అవును ప్రభా మేము ఘోర పాపులం తండ్రి నేను ఎసే ప్రభా పాప యోబుల్లో పుట్టినాం తండ్రి ప్రభా పాపంతోనే పుట్టినాం తండ్రి ప్రభా పాప యోబుల నుంచి మమ్మల్ని లేవరెత్తి ప్రభా మా ఎంకలను నీ యొక్క సజీవ రక్తంలో పోసి ప్రభా మా ఎంకలకు బలాం ఖర్చున్నందుకు నీకు వంద నెల తండ్రి ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడినందుకు నీకు ఒకప్పుడు నేను సన్నిలోగా ఉన్నాం తండ్రి ఏమీ తెలియదు తండ్రి ప్రభా మరి దినదినం ఎదుగుతున్నాం తండ్రి ప్రభా నీ వాక్యంలో నేను ప్రభా మమ్మల్ని మరి ఒక ఏదైతే మరి ప్రభా మమ్మల్ని నేను తీర్చిదిద్దుతున్నావు తండ్రి ప్రభా నీకు వందనాలి తండ్రి ప్రభా అదేవిధంగా నేనేస్తే ప్రభా మనం ప్రాక్టీస్ చేసుకుంటున్నాం తండ్రి ప్రభ ప్రతి విషయంలో తండ్రి ప్రభా ట్రైనింగ్ చేసుకుంటున్నాం తండ్రి ప్రతి విషయంలో ప్రభా మీరు అక్కడ త్వరగా ఉన్నది తండ్రి ప్రభా దినములు చాలా చెడ్డగా ఉన్నాయి తండ్రి ప్రభా మరి సమయము సదుమును చేసుకోమని చెప్తున్నావు తండ్రి ప్రభా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఆపర్చునిటీ మేము యూజ్ చేసుకున్నట్టు మాకు మంచి భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలి తండ్రి ప్రభా ఇంకెక్కువే యూజ్ చేసుకోలేదు ప్రభా ప్రార్థనలు ఎక్కువసేపు గడపమని కోరు గడపాల తండ్రి జ్ఞానేశ్వర ప్రభా నీ వాక్యంలో కూడా ఎక్కువసేపు గడప గడపాల జ్ఞానేశ్వర ప్రభా మీకు ముందే తండ్రి ప్రభా జ్ఞానేశ్వర ఎలా తప్పించుకోబడాలో చెప్తున్నారు తండ్రి ప్రభా అవును ప్రభా మాకు జ్ఞానం కొద్దిగా ఉన్నది నీవు జ్ఞానం దయచేయమని కోరుకుంటాం తండ్రి ప్రభా పరిశుద్ధ జ్ఞానం దయచేయండి ప్రభా అంత దినంలో మీరు ఇలా తప్పించుకోబడలో నిర్ణ ప్రభా మాకు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా రైతుల కోసం ప్రార్థన చేసినాం తండ్రి వాళ్ళ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీరు సాయం తెచ్చేయండి ప్రభా వాళ్ళ పంటి పంటల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ కోసం కూడా ప్రార్థన చేసినాం తండ్రి ప్రభా అన్నింటినీ దూరపరచమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఏసుక్రీస్తున్నాము వాళ్ళకు కూడా సువర్త అందబడాలి తండ్రి ప్రభా అదేవిధంగా చిన్నారు బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా థర్డ్ వేవ్ ఎఫెక్ట్ వాళ్ళ మీద చూప్ చూపిస్తున్నాను చెప్తున్నారు తండ్రి ప్రభా అలాంటి జరగకుండా సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నన్నుయా ప్లీజ్ ఎస్యా మరి మీ చిత్తం తండ్రి నేను ఎస మేమంత ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా మా యొక్క మీకు తెలియజేస్తున్నాం తండ్రి ప్రభా మరి మీరు సాయం దేశమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎన్నో ప్రార్థనలకు మాకు జవాబు ఇచ్చినందుకు నీ తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా నేనే ప్రభా రాబోయే దినాలు చాలా చెడ్డగా ఉన్నాయని చెప్పిన తండ్రి ప్రభా మరి తోడేలు తోడేలు లోకం తండ్రి ప్రభా మా మధ్యలో పంపిస్తున్న తండ్రి ప్రభా మేము ధైర్యంగా ఉండేటట్టు ప్రభా చాలా కేర్ఫుల్ ఉండేటట్టు మాకు సాయం దయచేవని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి ఒక ప్రార్థన మీ చేయక అప్పగిస్తాం ఏసు క్రీస్తునామం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి అమ్మేన్ హలెల్ వేస్తూ ప్రభావ పరిశుద్ర గొప్ప దేవాసే కృప మేడం మీకు వందనాలు ప్రభావ ఏసు క్రీస్తునామం బట్టి ప్రభావం మీరు వాక్యం చేత మాతో మాట్లాడినారు దేవా మీకు వందనాలు ప్రభావ ప్రతి ఒక్కరి హృదయంలో వాక్యంని నీరు కటిఫలింపు మీరు దయచేయండి ప్రభావం కృపమైడ దయామైడ సర్వాధికారి జీవం దేవా దేవ మీకు వందనాలు ప్రభా ఏసుక్రీస్తు నామం బట్టి ప్రభావం మేము కూడి ఉన్న ప్రభావ మీరు మా మధ్యలో ఉండి ప్రభావ ఇంతవరకు మీరు మహిం విధానం బట్టి మీకు వందనాలు వేసు ప్రభా సర్వాధికారి జీవంగల దేవ జీవాధిపతి మహిమోన్నత దేవా మీకు వందనాలు ప్రభావ మీరు అక్కడ అతి సమీపంలో ఉంది ప్రభా అనేకులను మేము సిద్ధపరచాలా ప్రభా మేము కూడా సిద్ధపడి ఉండాలా మాలో ఏ మధ్య డాగు కూడా ఉండడానికి వీలేదు ప్రభా మా ప్రతి ఒక్క పాపాన్ని మీరు క్షమించండి ప్రభావ మీకు వందనాలు ప్రభావ హి సోపుతో ప్రభా మా హృదయాన్ని మీరు కడగండి ప్రభా మీ కొరకై పరిశుద్ధమైన జీవితాన్ని మాకు దయచేసి ప్రభావం మీ కొరకై ముందుకు నడిపింపబడాలా ప్రభా మీ నామ మహిమార్థమేసే ప్రభా కృపయించండి ప్రభా కనికరం చేయించండి ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా హీలింగ్ గిఫ్ట్ మీరు దయచేయండి సయా ఏసే మీకు వందనాలు ప్రభా స్వస్థత మీరు దయచేయండి అందరినీ ప్రభా అభిషేకించండి బలంగా వాడుకోండి ప్రభా విడుదల కల్పించాలా ఈ ప్రజలకు ప్రభా మీ నామం మహిమార్దమై వేసు ప్రభావ వైరస్ బాగా పడిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి విడుదల దేండి స్వస్థపరచండి ప్రభావ కృప కనికరంలో దేవ వాళ్ళు రక్షణ మార్గంలోకి వచ్చేలా సహాయపడండి మీ నామేతుకొని సేవ ప్రతి ఒక్క బిడ్డని ఎసు ప్రభా ముందుకు నడిపించండి భగవాలు మేఘ రాత్రి అగ్ని స్తంభమై ప్రభావం మీ నామ మహిమార్ధమైసు వాళ్ళు నడిపడాలా అనేకులని ప్రభావం మీ చెంతగా నడిపించాలా కనికరం చూపించండి ప్రభావ స్థుతులకు పాత్రడ వేస్తూ ప్రభా మీకు వందనాళాలు ప్రభావం ఎవరి ప్రార్థనలు సన్నగిలడానికి వీలేదు ప్రభా ఎవరి విశ్వాసం సన్నగిలడానికి వీలేదు జీవిత కాలం అంతా ఏసు స్మరిస్తూ గనపరుస్తూ ఏసయ్య ముందుకు నడవాలా ప్రాభ మీ నామం మహిమార్థం ఏసు ప్రభా మీ నామంకే మహిమ కలుగను గాక ఏసుక్రీస్తు పరిషద్ నామం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రేమగాల మా పని తండ్రి పరిశుద్ధులైన మేము ఈ మధ్యాహ్న సమయందు కూడుకొని మీ నామాన్ని స్థితి అనుగ్రహించడం ఆపర్చునిటీ ఎంతో మంది ప్రభా ఈ రోజు జీవించ వారి కుటుంబాలకు అంతటికీ ఆదరణ ఎవరైతే వారి వారికి అందరికీ స్వస్థతను అనుగ్రహించడం ప్రేక్షక ఈ మరణ కాండను ఆపండి అందరూ మీ దగ్గరికి రావాలి ప్రేక్షక మాకు ఇది కాదు శాశ్వతమైన లోకము పరలోకమే మాకు శాశ్వతమైన లోకము తెలుసుకోవాలి సార్ ప్రభ గురించి రూ తు ఈశ్వర గురించి ప్రభుత్తు రాజన్న పరిస్థితి అయితే ఇంకా దీనకరంగా ఉంది సార్ ఆయనలో ఉన్న సైకోసిస్ ప్రాబ్లం ని తీసేయండి సార్ కిషోర్ అన్నలో ఉన్న సైకోసిస్ ప్రాబ్లం ని తీసివేయండి సార్ వారి ట్రీట్మెంట్ కి సహకరించి సజీవులుగా వచ్చి లాగ్న వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి సార్ అలాగే ప్రభ ఎంతో మంది ప్రభ ట్రీట్మెంట్ కి అఫోర్డబిలిటీ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సేవారిని అందరినీ కాపాడండి సార్ అనాథలను నిరాశ్రయల కోసం ప్రే చేస్తున్నాం సేవారికి ఫుడ్ షెల్టర్ క్లోదింగ్ అనుగ్రహించండి సార్ దాతలందరూ ముందుకు వచ్చి లాగా అనుగ్రహించండి సార్ ఈ సోషల్ డిస్టెన్సింగ్ వల్ల ఎంతో మంది పని వాళ్లకు పని లేదేశ కరోనా వల్ల బ్రహ్మానారాయణ రక్షక వారిని పరిణించండి సార్ మరి గ్రాసరీస్ ని అనుగ్రహించండి ప్రభుత్వానికి మంచి లీడర్షిప్ ని అనుగ్రహించండి ప్రభా నాయన ఇవ్వరణ కాండను చేస్తారు ఈ కొద్ది విన్న పాములు ఏసుక్రీస్తున్నామని పెట్ట పాపని దృయంగా విడించిన దేవా సమాధానం మెయిన్ అన్నాడన్నా చెప్పారు